मिथुड रेडिगार मंत्री अलापोमा की उत्साह कल पवर पाइंटेशन उू कम्यूनिक स्की अंटे भाव प्रकटना नैपुण सामर्थ्यावि ఈ భావ ప్రకటన సామర్థ్యాలు తెలుగులో కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మాట్లాడేసుకుందాం అర్థమైపోతుంది మీ తేలిగ్గా ఒక సంగతి రెండు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది నా ఉపన్యాసమేమో చాలా మటుకు తెలుగులో ఉంటుంది అందువల్ల మీకు ఇబ్బంది ఉండదు ఆ కనబడుతున్నట్టు అక్కడ కనబడుతూ ఉన్నది ఏమి మీరు రాసుకోర్లేదు ఎందుకంటే అది నేను మీకు ఇక్కడ ఇచ్చి వెళ్తాను లేదు నా ఈమెయిల్ ఐడి అని అంటాం ఇంటర్నెట్ లో నాకు మీరు ఒక చిన్న లైన్ పంపిస్తే నేను మీ కాపీ పంపించేస్తాను అందువల్ల మీ అందుబాటులో ఉన్నట్టే లెక్క కనబడుతున్నది ఏదో అద్భుతమైన మాట ఏదో ఉంది రాసుకుందాం రాసుకుందాం ధ్యాస అక్కర్లేదు ఉపన్యాసం నుంచి ఏమన్నా రాసుకోదలుచుకున్నారో రాసుకోండి అభ్యంతరం లేదు నేను నోట్ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు ఎలాగో మీకు ఇవ్వబోతున్న దాన్ని అది రాసుకుంటూ ఏమవుతుందంటే ఉపన్యాసం మీద వినటం మీద జాస్ ఉండకుండా రాసుకోవటం మీద రాసుకుని చివరికి ఏమీ దక్కదు మనకి అలా కాకుండా ఉండాలని చెప్పి మాత్రం చెప్తున్నాను రిలాక్స్ అవ్వండి హాయిగా పోల్చేశారు కదా అవునా అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన వాళ్ల నమ్మకం ఎందుకని అదేమిటి సార్ అందరూ నమ్ముతున్నదాని మీరు క్వశ్చన్ చేస్తున్నారు అయ్యా చెప్పండి అదే ప్లీజ్ ఎవరు నిల్చోద్దు నేను ఒక్కడే నిల్చుంటాను మీరంతా నిల్చుంటే నాకు కాళ్ళు నొప్పి పెడతా నేను ఒక్కడే నిల్చుంటాను హాయిగా కూర్చొని రిలాక్స్ అవ్వమని చెప్పా కదా అదేనండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మొత్తం సమస్త సృష్టి బ్రహ్మ సృష్టించిందే కదా ఆ అంశ ఏది చైతన్యవంతం కాలేదు కదా చేతన అచేతన అంటే కదిలేది కదలనిది ఈ రెండు కూడా ఆయన సృష్టిలో భాగమైన కదా ఇది కదా మన మరి ప్రత్యేకంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనాలి అన్నం ప్రాణాధారమైంది ఇప్పుడు ఒక రాయికి ఆకలి వేదండి కదా కుర్చీగా ఆకలి వేదు పుట్టుటం పెరగటం దించటం అనేటువంటి ఈ వలయంలో ఉన్నటువంటి జీవి అది చిన్నని కంటికి కనబడని క్రిమి కావచ్చు లేక మహా పెద్ద ఏనుగో మరోటో కావచ్చు వీటికి ఆహారం అవసరం అంటే నీకు ప్రాణం అనేటువంటిది పోసుకున్నప్పుడు ప్రాణం పోసుకున్నప్పుడు అంటే తల్లి శరీరం నుంచి బయటపడిన తరువాత నీకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కావాలి సరే చిన్నప్పుడు అమ్మ పాలిచ్చింది గమనిస్తున్నారు కదా ఆ తర్వాత ఆహారం కావాలి కదా పెరిగే శరీరానికి అమ్మ సరిపోవు అందుకే నీవు స్వయంగా ఆహారం కావాలి అంటే నువ్వు తినాలి అంటే ఆ తింటున్నటువంటిది ఏదైతే ఉందో అది నీకు ఎనర్జీ శక్తి సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు నీ జీవనానికి ఆధారమవుతాయి అంటే నీకు ప్రాణం ఎలా ఆధారమో ప్రాణాధారమైనటువంటి అన్నం అంటే అన్నం గనక లేకపోయినట్టయితే నువ్వు బతికే అవకాశం లేదు కాబట్టి దాన్ని చాలా గౌరవంగా చాలా ప్రేమతో చాలా అభిమానంతో వృధాపరచకుండా నీ బ్రతుకు మనుగడకు అది మూలం అనేటువంటి ఝాసతో గౌరవ భావంతో చూడాలి అని చెప్పని మనవాళ్లు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు అంటే సాక్షాత్తు భగవంతుడు గనక మనకు కనబడినట్టు ఎలా మనం పెన్ డ్రైవ్ ఇచ్చానండి ఇందులో ఒకటే ఒకటి ఉంటుంది అది అప్లోడ్ చేసి చెయ్యండి ఇప్పుడు ఉదాహరణకి దేవుడు గురించి నమ్మకం మనందరికీ ఉంది కదా కొంచెం ఎక్కువ లేదు కొంచెం తక్కువ ఓరికి నైన్టీ ఉండొచ్చు ఓరికి నైన్టీ ఉండొచ్చు పర్వాలేదు ఎక్కువ తక్కువలతో నిమిత్తం లేకుండా అందరూ దేవుడిని నమ్ముతాం మనం నమ్ముతూ ఉన్నప్పుడు ఆ దేవుడు కనుక కనబడినట్టయితే కనబడతాడా సార్ అన్నం రూపంలో కనబడుతున్నాడు అర్థమవుతుందా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు చెప్పారో మనవాళ్ళు అంటే కనబడతాడా సార్ కనబడితే శంఖ చక్రాలు అవి ఉండాలి కదా సార్ అవధి లేకుండా అలంకారాలు లేకుండా మేము ఎలా సార్ అది తీసేసేయండి ఇది పెట్టండి చక్కని అలంకారాలు ఉండాలి కదా కౌస్తుభంగి కదా శ్రీవత్సాంకితుడు కదా ఇవని కనపడాలి మేము ఒప్పుకుంటాం సృష్టికి ఆధారమైనటువంటి వ్యక్తి సృష్టించిన ఒక అందమైన వ్యవస్థలో నీ ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం నీ ప్రాణం నిలవాలంటే నీకు ఆహారం కావాలి ఆ ఆహారము తానే తినేది తానే జీర్ణం చేసుకునేది పచనం చేసేది తానే समस्तमू बा आलोचन नी मनो ए प्रवेश अब पनी ध्यास गौरव भाव तो पुनीत भावन आराधना भाव तो कनबड़न प्रति व्यक्ति मधवड़ स्वरूपमें अंकनी उत्कृष्ट मैं आध्यात्मिक अद्वैत सिद्धांता नलकल अंदरब्रह्म स्वरूपम ఏమన్నా అర్థం అవుతుందా అని మాట్లాడుతూ ఉంటే ఏమైనా ఇబ్బందిగా ఉందా బాక్యాలు పొడుగుగా ఉన్నాయి సార్ కట్ చేయండి విన్నాను ఆ ఆనందంతోనే వచ్చా నేనిప్పుడు తిరుపతిలో ఉన్నానన్నంత ఆనందంలో ఉన్నాను నేను సరేనా మాట పూర్వ రూపం ఏమిటి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఈ మాట ఎక్కడి నుంచి మీరు వింటున్నారు నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వింటున్నారు అంటే పెదవుల కదలికల వల్ల ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ఒక సంకల్పమో ఆలోచన ఇది కిందకి దిగటం ఇది పైకి రావటం అవునా తెలిసినటువంటి శబ్దాల సమూహం ఆలోచనల యొక్క ప్రవాహాన్ని ప్రకటించటానికి గొంతు నోరు పళ్ళు పెదవులు నాలిక అన్నీ కలిసి చేసే ప్రయత్నం శబ్ద బ్రహ్మ శబ్దం వచ్చేసింది తెలిసిన శబ్దం కాబట్టి మీకు అర్థమవుతోంది ఇప్పుడు నేను ఉదాహరణకి మలయాళంలో మహాపండితుండని అనుకుందాం రెండు వాక్యాలు మలయాళంలో కనుక చెప్పినట్టయితే మీకు అర్థం అవుతుందా ప్రయత్నం వరకు మలయాళం అయినా సంస్కృతమైనా తెలుగు అయినా ఒక్కటే వినే సామర్థ్యం వరకు చెవులు అవే కానీ నేను మాట్లాడింది మలయాళం ఆ భాష మీకు పరిచయం లేదు కాబట్టి మీకు అర్థం కాదు వినే సామర్థ్యం ఉంది అదే సంగీతం అనుకోండి మలయాళమైనా హిందీ అయినా ఏదైనా అదే ట్యూను భాష పదం పదానికి ఒక అర్థం ఆ పదం తెలుసుండవలే అర్థం పదంలో లేదు అర్థం మనసులో ఉంది ఒక భాషలో ఉన్న ఒక మాటకి మీరు పవిత్రమైన అర్థం ఇస్తే మనకు తెలియని మరో భాషలో దానికి ఒక భూతు అర్థం ఉండొచ్చేమో మనకేం తెలుసు మనకు తెలియదు మాట్లాడుతూ ఏ అర్థం మీ మనస్సులో మీకు తెలిసిన అర్థం స్ఫురిస్తోంది అంటే పదంలో అర్థం లేదు ఇక్కడున్న మిత్రుల్లో ఎవరికైనా కొంచెం కన్నడంతో పరిచయం ఉందా స్వామి బేకు అంటే ఏమిటయ్యా మీకు అర్థమైందా ఇప్పుడు ఆయన పాపం కన్నడ దేశం నుంచి వచ్చిన భక్తుడు అనుకుందాం అవునా బేకు బేకు అన్నాడు అనుకోండి ఎవరో బేకు అంటున్నామే మీకు అర్థమైందా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉదాహరణకి బే అంటే తిట్టు కింద లెక్క జా మీకు అర్థమవుతోందా ఆ బేకులో బే ఉంది పూలు వైరే మనకు సంబంధం లేదు ఇప్పుడు మామూలుగా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వీటి అలవాటు బేకు బేకు సాకు సాకు మీకు అర్థమైంది ఎందుకు చెప్పాను ఉదాహరణ మీకు अनेक प्रा अनेक भाष अनेक वर्णाश्रम स्थाईल अनेक भाषा प्रयोग अलवा व्यक्त वयस्क पिछले माटाडनवा वींदरू वूर्चुंटे मन वनदान अंत ओपिकेम విసుగు పడకుండా చేయాల్సిన మనస్థితి ఇవన్నీ ఉన్నప్పుడు అర్థం అవుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుని నేను కంటిన్యూ చేస్తాను నేను ఇట్లా వడ్డిస్తున్నా వరుస పెట్టి నేను దగ్గరకు వచ్చా ఆయన బేకు అన్నట్టు నాకు అర్థం కాలే అర్థం అవల్ ఏం లేదు కదా నాకు అర్థం కాలే నేనేం చేస్తాను నేను కావాలా వాడికి తెలుగు రాదు కూర్చున్న వ్యక్తికి తెలుగు రాదు ఆయన మళ్లీ బేకు అంటాడు इंप्लीफाइडुशन कम्यूनिकेशन एंप्लीफाइड वस्क वा चयता चयन की दीता मन की भाष दा की पद अर्थम शरीर अंत बा अंट बाडी की भाष उ दाडी लांग्वेज अ శరీరం యొక్క భాష ఇప్పుడు ఉదాహరణకు మీరు కనబడ్డారు నమస్కారం అండి అన్న నవ్వుతూ అదొక పదకరింపు అన్న నమస్కారం పెట్టి అదే అట్లా మీకు ఏ అర్థమైందా మీరు నమస్కారం పెడితే నమస్కారం పెట్టాలి కదా అని చాలా పెద్ద ఆఫీసర్ అనుకుందాం మీరు నమస్కారం పెట్టారు అంటారు ఆ మాత్రం అని కదా టెక్నాలజీ చేయాలి కదా నేను గుర్తిస్తున్నా నువ్వు చెప్పింది గుర్తిస్తున్నా సరే ఓ హాల్లో మీటింగ్ వచ్చారు అందరూ నమస్కారం నమస్కారం అండి प्रत दिखूल नमस्कार अंदर की लटे। अंदर कुछ अंटे ग्रहिंपअ मनु पदम युक्त अर्थम मन पदोंट व्यक्ति नीय प्रवर्तन पंदर्भोचित संदर्भाथ ग्रहिस्था वादी ఏమ్మా ఇంకొంచం కావాలా అని అడిగా ఏమక్క మీకు అర్థమవుతుందా అర్థమైపోలే తెలుగు అర్థమైపోలే భాష ఎందుకు దీనికి మూగవాడు కూడా ఈ పని చేయగలడు మీకు అర్థమవుతుందా అంటే మనం మూగవాళ్ళందరికీ ఉద్యోగం ఇద్దామా సార్ క్వశ్చన్ అది కాదు మూగవాళ్ళు కూడా చేయగలరు మరి మూగవాడు చేయగలిగిన దాన్ని మాట తెలిసిన మాటకారి బరింకింత బాగా చేయగలగాలి కదా ఆ చేయటానికి కొన్ని సూత్రాలుంటాయి కొన్ని సందర్భాలుంటాయి వాటి గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం ఏమండి మొదటి సంగతి రెండవది ఏంటంటే ఇక్కడ మామూలుగా మామూలుగా ఈ మన దేవస్థానం వాళ్లు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి ఒక ఐదు రోజుల పాటు మిమ్మల్ని అందరినీ ఏది మన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్ర కార్యక్రమంలో అటు వంట చేసేవారు కావచ్చు లేదు సూపర్వైజ్ చేసేవాళ్లు కావచ్చు లేదు వడ్డించే కార్యక్రమం కావచ్చు పని ఏదైనా ఒకే చోట పనిచేస్తున్నా ఒకే గొడుక్ ఒకే చత్రో కింద అందుకని పని ఏదైనా ఎక్కువ తక్కువలు జీతంలో తేడా ఉండొచ్చు వయస్సులో తేడా ఉండొచ్చు అనుభవంలో తేడా ఉండొచ్చు ఇంకేవలం స్వల్పమైన మార్పు ఉండొచ్చు అవసరం వస్తే సందర్భోచితంగా వాటి గురించి మాట్లాడదాం కానీ ప్రధానంగా చేస్తున్న పని అన్నదాన కార్యక్రమంలో మనం భాగం అయిపోయింది ఒక చెట్టుకు వేళ్లుంటాయండి కనబడవు కాండం ఉంటుంది కొమ్మలుంటాయి రెమ్మలుంటాయి ఆకులుంటాయి మొగ్గలుంటాయి పువ్వులు ఉంటాయి అవునా వీటన్నింటికీ డ్యూటీస్ వేరే వేరే ఉన్నాయి కానీ అన్నీ కలిసి చెట్టు చేయాల్సిన పని చేస్తున్నాయి అలా ఎవరెక్కడ కూర్చున్నా అది మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కావచ్చు మీరు కావచ్చు మరో సెక్యూరిటీ గార్డు కావచ్చు ఎవరు చేసినా దేవుడి మీద రమ్మకంతో మనం చేస్తున్న పని మనం చేస్తున్నామనేటువంటి భావన ఒకటి మనసులో స్పష్టంగా ఉండాలి అందుకని మన డెజిగ్నేషన్లు డెజిగ్నేషన్ల సందర్భంగా చేసే పనులు ఒక్క క్షణం పక్కనట్టి పెట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకొకటి రెండు విషయాలు నేను చెప్పాలి उद्योग प्रकार संबंधना अव्य जीवित व्यवहार इतर व्यवहरी रिटैर्न तरह उद्योग जीव पनी अंश उदाणी ఎవరో వచ్చారు నమస్కారం బా మాట్లాడాము ఇంటికి వెళ్తాము ఇంట్లో ఆవిడ ఉంటుంది ఆవిడ అధికారం ఉంటుంది కదా మామూలుగా హస్బెండ్ అంటే హక్కు ఉంటుంది కదా మరి ఆవిడతో సరిగ్గా మాట్లాడుతున్నావా మరి ఆవిడతో సరిగ్గా మాట్లాడకపోతే నీ చదువు ఎందుకు నీ తెలివి ఎందుకు నీ అనుభవం ఎందుకు నీ మంచితనం ఎందుకు నీ దృక్పథం ఏమిటి ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడాలా సార్ అక్కడ సార్ టేకిన్ ఫర్ గ్రాంటెడ్ ఐడు నేను పెడితే తిండి పెడితే తింటోందిగా తప్పు కదా మరి ఆవిడలో కూడా భగవంతుడు ప్రాణమిచ్చాడు కదా ఆవిడకు ఒక వ్యక్తిత్వం ఉంది కదా ఆవిడ మనస్సును వస్తుంది కదా నువ్వేమన్నా తప్పుడు మాట అంటేనో లేకపోతే పట్టించుకోకపోతేనో ఇలా మనం గనక ఒక బ్రాడర్ అవుట్లుక్ అంటే ఒక విశాలమైనటువంటి దృష్టితో చూస్తే నేను చెప్పే పాయింట్స్ ఏమిటి ప్రిన్సిపల్స్ ఏమిటి ఎందుకు ఇక్కడ పనికొస్తాయి ఏవి ఎక్కడ పనికొస్తాయి అనేటువంటిది వస్తుంది కాబట్టి ప్రధానంగా మీరు నిత్యము చేసేటువంటి పనికి సంబంధించిన ఉదాహరణలు నాకు తెలిసిన మేరకు నేను ఎక్కువ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తా पति यूनर्सीटी कार्यक्रम एर्पय जैसे ना मन यूनर्सी पैद आडिटोर दादाप नागे मंदिर पिछल में कोई वाक स्न स्वामी वारी दंड कार्यक्रम मदद మనం మన ఆలోచనలండి ఈ క్షణంలో మన మనస్సులో ఏముంది ఎవరి మనస్సులో ఏముందో వారికి తెలుస్తుంది మీరు నాదుకు చూస్తూనే ఉన్నారు ఇందాటి నుంచి కానీ మీ మనస్సులో ఏముందో నా తెలుసా తెలుసుకోలేండి కొందరికి అనిపించిందట ఒకసారి ఇతరుల మనస్సుల్లో కనుక మనం గ్రహించగలిగితే అద్భుతంగా ఉంటుంది ఇది తెలిసిపోతుంది ఏమిటో అని చెప్పనికి ఆ తర్వాత ఆలోచిస్తే తెలిసిందట అలా తెలిస్తే బ్రతుకు దుర్భరం అవుతుంది ఎవరి మనసులో ఉన్నది వాళ్లే అట్టి పెట్టుకుని తెలియకుండా ఉంటే రేపు బాగుంటుందని చెప్పని అనుకున్నారట పాయింట్ అర్థమైందా మీకు ఇక మన జీవితం అంతా సినిమాల నుంచే కదా మనం నేర్చుకుంటున్నాం ఎలా జీవించాలి ఎలా తాగాలి ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ఏం చేయాలి అన్ని సినిమాలు నేర్పించేస్తున్నాయి మనకి మన టెక్స్ట్ బుక్స్ నేర్పిస్తున్న దానికన్నా జీవితం నేర్పిస్తున్న దానికన్నా మూడు గంటల సినిమాలు ముంచేంత నేర్పించేస్తున్నారు మన సరే పోరాలేదు వీఆర్ అవర్ థాట్స్ మనం మన ఆలోచనలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి మనస్సులోకి ఎలా వస్తాయి ఆలోచనలు స్పందన ద్వారా ప్రయాణం చేస్తా అది కాదు సార్ సోర్స్ ఏమిటి ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదో తయారు చేసి తీసుకొచ్చాను పెన్ డ్రైవ్ లో తీసుకొచ్చా అది లోడ్ చేయించాను ఇది రిమోట్ ఇది నొక్కుతున్నాను వస్తుంది దీనికి సోర్సు చెప్తుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పిన ఉదాహరణలోనే ఉదాహరణకు ఒక వ్యక్తికి భగవంతుడు ఏ కారణం చిత్రం చూపివ్వలేదు అని అనుకున్నాం ఆయన ఏమి చూడలేదుగా మరి ఆయనకు సోర్సు అనేది ఏంటంటే ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంటే మన కళ్లు జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నోరు స్పర్శ జ్ఞానాలు ఏవైతే మనకున్నాయో వీటి నుంచి మనం చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి అనేక విషయాలు గ్రహిస్తున్నాం కదా ఇవి ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఇప్పుడు స్టెటోస్కోప్ ఎంబీబీఎస్ చేయలా డాక్టర్ మెడ కేసుకుని స్టెటోస్కోప్ పెడితే ఆయనకు ఏమీ తెలియదు కరెక్ట్ గా ఇక్కడ చెవుల్లో పెట్టుకుని స్టెటోస్కోప్ గుండె మీద పెట్టాలి పెడితే అప్పుడేవో శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దాలను బట్టి ఆయన చదువుకున్నందువల్ల ఆయన గ్రహిస్తాడు స్టెటోస్కోప్ గ్రహించదు చూసే కళ్ళకి చూసే నేపరితనం ఉంది కానీ జ్ఞాపక శక్తి లేదు జ్ఞాపక శక్తి ఇక్కడ ఉంది వినే చెవులకు శబ్దాన్ని గ్రహించే శక్తి ఉంది మెదడుకు నేరుగా శబ్దగ్రహణ ప్రావిణ్యత లేదు కానీ ఆ గుర్తుంచుకోవడం అర్థం చేసుకోవడం అనేటువంటిది మెదడు చేస్తున్న పని చెవులకు సొంత తెలివితేటలు లేవు జ్ఞాపక శక్తి లేదు మెదడులో మెమరీ ఉంది అంటే విజువల్ మెమరీ గాని ఆడిటరీ మెమరీ గాని మరింకేదైనా మెమరీ గాని ఉన్న మెమరీ అంతా ఇక్కడే ఉంది అందుకని ఇప్పుడు ఉదాహరణకు నేను మిమ్మల్ని ఒకసారి చూస్తే మళ్ళీ ఓ ఆరుల తర్వాత నేను తిరుపతికి వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ కనుక చూస్తే నన్ను గుర్తుపడితే సార్ మీరా అని మీరు అడుగుతారు మీకు అర్థమైందా అవునండి అంటే సార్ హైదరాబాద్ లో ప్రోగ్రాం మీరు వచ్చారు సార్ అని మీరు అంటారు అంటే ఎక్కడి నుంచి గుర్తొస్తోంది ఇక్కడి నుంచి ఈ తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని లక్షల సీన్స్ కొన్ని వేల మీరు లక్షల మందినో చూసేస్తుంటారు నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మనం చదివిన పుస్తకాలు కలిసిన వ్యక్తులు జరిగిన సంఘటనలు చూస్తున్న సినిమాలు టీవీ ఇంటర్నెట్ సమస్తము కూడా మనకు సోర్సెస్ ఆఫ్ ఈ పాయింట్ ఎందుకు చెప్పారు మీకు అర్థమైందా ఒక ఆలోచన ఎందుకు వస్తుంది నీకు ఇంకోమైన ఆలోచన ఆ సమయంలో ఎందుకు రావటం లేదు ఒక సీన్ చూస్తే అందరికీ ఒకే ఆలోచన రావడం న్యాయం కదా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తోంది ఏమిటి మీకు అర్థమైందా సంస్కారం సంకల్పం ఉదాహరణకు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అక్కడే వివాహం అయింది లేదు ఆ పెళ్లి బట్టలతో తీసుకొచ్చి స్వామి దర్శనానికి తీసుకొస్తామని చెప్పారు కాబట్టి అయిన తర్వాత పలోమని వేల వస్తున్నారు వచ్చి అక్కడ కూర్చున్నారు మామూలుగా చుట్టాలతోనే ఏమనిపిస్తుంది నీకు అవునా కాసేపు ఉండి నేను అడుగుతాను ఆయన అడిగాను సార్ ఉండండి సార్ నేను ఆయన అడుగుతున్నా ఎందుకో ఎదురు కనబడ్డాడు ఆయన చెప్తాను ఇప్పుడు మీరు వడ్డిస్తున్నారండి మీరు ఏం చేస్తారని ఏం చేస్తారు సూపరైజ్ సూపరైజ్ కదా కొంచెం కొంచెం వాగన మాగ్ నిండిపోయింది అంటే అసలు అంటే ఏదో చెప్తుంటారు మీరు అవునా కొత్త కొడుకు కొత్త పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఇరవై మంది వచ్చారండి మామూలుగా పని చేసుకుంటూ పోతాం మనం అంత తీరికి ఉండదు కానీ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకు చూశారు మీరు ఏమనిపిస్తుందని అడిగారు అవునా నేనే చెప్పా కదా కొత్త పేరు కూడా కొత్త కొత్తగా పిల్లలు అంటే మీకు ఏమనిపిస్తుంది వాళ్ళని చూడగానే అంటున్నాను నేను మీరేమైనా సంబంధం కుదిరిచారో ఆయన కుదిరిచాడు కుదిరిచే సరిపోయిందో సరిపోలేదో అది కాదు సరిపోయిందో సరిపోలేదో ఆయన చెప్పుకోవాలి మీరు చెప్పడం ఏంటండి ఇలా అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన రావచ్చు కదా ఒకే ఆలోచన అందరికీ రావాలని లేదు కదా ప్లస్ ఇంకో చిన్న పాసిబిలిటీ ఏమిటంటే మీ పెళ్లి రోజు మీ గుర్తుకు రావచ్చు తప్పేమనే ఉందా మీరు పెళ్లి చేసుకున్న రోజున అమాయకంగా మీరు మీ వెంట ఇది కొంగు కట్టేస్తారు కదా మీ చెల్లాకి కొంగు కట్టారు కదా మీరు నడుస్తుంటే మేము వెనకాల మర్యాదకైతే బిక్కుబిక్కుమంటూ ఏమనుకుంటాడేమో ముందు అడుగు తిరిగి నిదానంగా నడుస్తున్నాడు అమ్మ కూడా అనుకుంటుంది ఆవిడ మనం తెలియదు ఇవన్నీ నిన్ను కదా వెంటొస్తారు అంటే ఏమైపోయింది అక్కడ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఆయనకు ఆలోచన రాలా ఈయనకు ఇంకో ఆలోచన వచ్చింది ఈయనకు ఇంకో ఆలోచన వచ్చింది అలా వైవిధ్య భరితమైనటువంటి ఆలోచనల యొక్క సమాహారము మన మెదడు ఒకే రియాక్షన్ రావాలి సాధ్యం కాదు వి ఆర్ అవర్ థాట్స్ మనం మన ఆలోచనలు We వుఆర్ అవర్ క్వశ్చన్స్ మనం మన ప్రశ్నలు వుఆర్ అవర్ ఛాయిసెస్ మనం మన ఎంపిక వుఆర్ అవర్ డిసిషన్స్ మనం మన నిర్ణయాలు వుఆర్ అవర్ యాక్షన్స్ మనం మనం చేసే పనులు అవర్ రిజల్ట్స్ మనం మన యొక్క ఫలితాలు ఇంత మూలమైనటువంటి ప్రధానమైనటువంటి అర్థం ఉంది ఎలా అంటి ఆలోచన వస్తుందో అలాంటి మాటలు వస్తాయి ఎలాంటి మాటలు వస్తాయో అలాంటి పనులు చేస్తాం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాలు వస్తాయి అలాంటి ఫలితాలు అలాంటి సంకల్పాలను మనలో కలిగిస్తాయి ఒక మంచి అభిప్రాయం కలుగుతే దాని కొనసాగిద్దామని అనిపిస్తుంది ఒక చెడు అభిప్రాయం కలిగితే వదిలిపెట్టి దూరంగా జరుగుదామని అనిపిస్తుంది మీకు అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదామండి చేస్తున్న పని మీద ధ్యాస పెట్టి చెయ్యండి ఇప్పుడు ఉదాహరణకు వడ్డిస్తూ ఉన్నప్పుడు తొందరలో వడ్డిస్తున్నాం కాబట్టి కాసిన నాలుగైదు మెతుకులు పడిపోవచ్చు కింద పడదు అని కాదు లేదు ఆ టేబుల్ మీద మనం కంచెన్ లో వడ్డిస్తున్నప్పుడు నాలుగైదు మెతుకులు మరి చాలా జాగ్రత్తగా ఇంట్లో వచ్చినట్టు వడ్డిస్తే ఒక అరగంట అవుతుంది ఆ బంతి కదా కానీ అజాగ్రత్తగా వడ్డిస్తే అట్ట వృధా అవుతుంది ఆ భక్తుడు కూడా ఏమిటి నిర్లక్ష్యంగా వడ్డిస్తున్నారు ప్రేమతో వడ్డించండి మర్యాదగా వడ్డించండి అని అంటాడానడా అంటే చేస్తున్న పనికి మనస్సును సమాయత్త పరుచుకోవటం చూడ్ యువర్ మైండ్ కింద నేను చెప్తున్నాను అంటే అర్థమేమిటి మామూలుగా ఒక వాద్య పరికరాన్ని వాయించటానికి ముందు దానికి శృతి చేస్తారు శృతి చేస్తే కర్ణప్రియంగా ఉంటుంది వినటానికి బాగుంటుంది శృతి చేయకపోతే అపస్టులు పలుకుతుంది అపశృతులు పలుకుతే మనకు వినాలని అనిపించదు సంగీతం అది వాయులీనం కావచ్చు వీణ కావచ్చు సితార్ కావచ్చు తబలా కావచ్చు మృదంగం కావచ్చు ఏ వాయిద్యమైనా ముందు శృతి చేస్తారు ఆ శుతి చెక్ చేసుకుంటారు ఫ్లూట్ వాయించడానికి అప్పుడు వాయించడం మొదలు పెడతారు కదా సో ట్యూన్ యువర్ మైండ్ ఎప్పుడైతే మైండ్ అవుట్ ఆఫ్ ట్యూన్ అవుతుందో అప్పుడు ఆలోచనలు బాగుండదు మాట బాగుండదు చేత బాగుండదు చూపు బాగుండదు నడక బాగుండదు నడత బాగుండదు ఫలితము బాగుండదు సర్వం అపభ్రంశం అవుతుంది నాకు ఆయన మీద సదభిప్రాయం లేదు ఇలా చూస్తున్నాను ఆయన నేనేం అనలేదు అన్నానండి ఏమనలేదు అట్లానే చూస్తున్నాను నేను ఆయన ఈయన అనుకుంటాడు ఎందుకు చూస్తున్నాడు ఈయన పాపం అని అనుకుంటాడు ఆయనకున్నాను ఎందుకు చూస్తున్నాడు ఆయన అనుకుంటాడు ఇంకో నలుగురు ఉదాహరణకు నా మీద మంచి అభిప్రాయం ఉందనుకోండి మంచి చూస్తున్నాడంటే వీడి ఉండాలి అంతే కదా లేక నా మీద చెడ్డ అభిప్రాయం మీకు నేనట్ట చూస్తుంటే ఈయన మంచివాడా చూడాలి అందుకే ఈ చెడ్డ అభిప్రాయం ఉన్నవాడు మీకు అర్థమవుతుందని చెప్పేది సో ట్యూన్ యువర్ మైండ్ అని నేను కారణం అది ఈ మైండ్ కనుక మనం ట్యూన్ చేసుకుంటే ఏమవుతుందంటే లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్ వర్తమానంలో జీవించటం నేర్చుకోండి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు దేవుడి సార్ పెద్ద గొప్ప విషయం చెప్పినట్టు చెప్తున్నారు మనం గతంలో ఉండలేము భవిష్యత్తు ఇంకా రాలేదు వర్తమానంలో జీవించడం ఏమిటి ఇక్కడ మీకు చిన్న పాయింట్ చెప్తాను దయచేసి గమనించండి సమయం అంటే కాలం అని అంటాం కదా మనం అవునా గతము వర్తమానము భవిష్యత్ అని విభజించాం మన గ్రామర్ లో కూడా నేర్చుకున్నాం జీవితంలో కూడా తెలుసు మనకి గతం గత మళ్లీ అందదు భవిష్యత్ ఇంకా రాలేదు అంటే ఉన్నదేమిటి నీ దగ్గర వర్తమానం ఒక్కటే భవిష్యత్తు నేరుగా గతంగా మారటానికి వీల్లేదు అది క్యూలో నిల్చుని సెకండ్ తర్వాత సెకండ్ సెకండ్ తర్వాత సెకండ్ వర్తమానంగా మారి ఈ వర్తమానం మళ్ళీ సెకండ్ తర్వాత సెకండ్ సెకండ్ తర్వాత సెకండ్ గా గతంలోకి జారవలే అటు నుంచి ఇటు మారవలే ఇటు నుంచి అటు జారవలే భవిష్యత్తు నేరుగా గతం అవటానికి వీల్లేదు అంటే నీకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నదేమిటి వర్తమానమే ప్రజెంట్ ప్రెసెంట్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ హ్యాజ్ నాట్ అట్ అరైవ్ పాస్ట్ ఈజ్ లాస్ట్ వన్స్ ఫర్ ఆల్ only present is available for you ఈ ప్రజెంట్ మీరు మిస్ చేస్తే ఏమవుతుంది ప్రజెంట్ పోతుంది ఫ్యూచరు పోతుంది మొత్తం పోతుంది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఎందుకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అన్యమనస్కతతో ఏ పని చేయవద్దు కాన్సంట్రేట్ చేస్తున్న పని మీద జాస పెట్టు మనస్ఫూర్తిగా చెయ్యి వర్తమానంలో జీవించు చిన్నప్పుడు మనం స్కూళ్లలో చదువుకుంటున్నప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని టీచర్ అనేవాడు గుర్తుందా ఏదో మనం ఏదో ఆలోచిస్తున్నాం అర్థం బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అని అనేస్తారు టీచర్ కదా అంటే అర్థం ఏంటి మైండ్ ఇక్కడ లేదు మరి మైండ్ అక్కడ లేనప్పుడు బాడీ ఇక్కడ ఉండే లాభం నీ బాడీతో నాకు అవసరమే ఉంది నీ మైండ్ నాకు కావాలి క్లాస్ లో పాఠం చెప్తున్నప్పుడు ఏం కావాలి నాకు మీ మైండ్ కావాలి మీ మైండ్ ఎప్పుడైతే ఇక్కడ లేదో మీ బాడీతో నాకు నిమిత్తమే లేదు మైండ్ ఎప్పుడైతే లేదో మీరు నేను చెప్తున్నది గ్రహించడం లేదు ఎప్పుడైతే గ్రహించడం లేదో దీని వల్ల కలగవలసిన లాభం మీకు కలగదు లాభం కలగకపోగా ఏమవుతుంది అన్యమనస్కత వల్ల ఒక అశ్రద్ద అజాగ్రత్తత అలవాటైపోతాయి మీరేమీ అనుకోకపోతే అవును ఊరికే ప్రశ్న అడుగుతున్నా నిందా నుంచి నేను కాన్సంట్రేషన్ తో వింటున్నారా అవునా ఇంత కాన్సన్ట్రేషన్ గనక సెవెంత్ చదివినప్పుడు అంటే ఏమై ఉండేది మీకు అర్థమైందా అంతేనండి జీవితం ఇప్పుడు మీకు అర్థమైందా డోంట్ మిస్ ది ప్రజెంట్ ఎందుకన్నా నేను లెన్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్ ఎందుకన్నా మీరు సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఎప్పుడో పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ల కిందట కదా ఏమండి పోనీ థర్టీ ఇయర్స్ క్రితం ఇంత జాతగా గనక సెవెంత్ క్లాస్ పాఠాలు కనుక వినుంటే సెవెంత్ లో అద్భుతంగా టెన్త్ లో బీభత్సంగా మార్కులు వచ్చేసేసి ఇంజనీర్ లో డాక్టర్లో మరోటో మరోటో మరోటో అయ్యారు అవి ఉండేవాళ్లు కానీ ఏ కారణం చేతున్నప్పుడు సినిమా మీద మనసుపోయింది అమ్మ చెప్తే విన్లా నాన్న చెప్తే విన్లా ఏమైంది వదిలేస్తాం క్రికెట్ కావచ్చు గిల్లిదండి కావచ్చు గాలిపటాలు కావచ్చు ఏదో ఒకటి చట్టానికి ఏమేమి పన్నుడు కొట్టానికి ఏ రాయతే ఆడలేదు సార్ ఆయన ఆడారు ఏమో మనకేం తెలుసు వదిలేసేయండి సో లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ అంటే వర్తమానంలో జీవించటం వల్ల అంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని కలిసి జాస పెట్టి పనిచేయటం వల్ల వీ గివ్ అవర్ బెస్ట్ మనకు చేతమైనటువంటిది మన సామర్థ్యం చక్కగా చేస్తాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వంట చేస్తున్నటువంటి వాళ్లు గనక అజాగ్రత్తగా చేస్తే ఉప్పు కారాలు ఎలా ఉంటాయి వడ్డించే వాళ్లకు కూడా ఏకాగ్రత కావాలి కానీ వండే వండే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఏకాగ్రత కదా వస్తువు మాడిపోతే కొంచెం మారుతుంది ఉడికి ఉడకకుండా అపరిపక్వంగా ఉన్నటువంటి దాన్ని తీస్తేమవుతుంది బాగుండదు వడ్డించే వ్యక్తికి ఈయనకు కావాల్సిన జాస వడ్డి వంటి వంట వండి వార్చేటువంటి వ్యక్తికి కావలసినటువంటి ధ్యాస వేరు మీరు గమనిస్తున్నారనుకుంటున్నాను అవునా ప్రొసీడ్ అవుదామండి దీన్ని బాడీ లాంగ్వేజ్ అంటామండి కళ్ళు కళ్ళు అనేక విషయాలు చెబుతాయి చెప్తా చెప్పవా కనులు మాటలు ఆడుననేది ఒక పాటు గుర్తుంది అవునా కళ్ళు అనేక భావాలు చెబుతాయి కళ్లు చెప్పే భావాలను కళ్లతో చూసినప్పుడే గమనించగలం మనం కళ్లతో చూడకపోతే నేను పాపం నాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నేటి దిక్కు చూస్తున్నా నాక తెలుస్తుంది అనే భావం ఏమిటో నాకు తెలీదు నేను కావాలని మూడు ఒక ఇన్నోసెన్స్ ఇక్కడ ఒక అవేర్నెస్ అక్కడ మధ్యలో కొంచెం చిలిపితనం ఉన్నటువంటి బొమ్మే పెట్టా కావాలని ఆ అమ్మాయి చూపు చాలా అర్థవంతంగా ఉంది కదా నాకు అనిపించిందండి మీకు అనిపించిందో లేదో ఏమిటి అబ్బాయి నాది కళా చూస్తున్నాడు అని చూస్తుంది అబ్బాయి పోలేండి ఎవరో ఒకరు ఎవరైతే ఉంది మనకి అయ్యా ఇది పెన్సిల్ అండి మీకు కనబడింది మనం చిన్న ప్రయోగం చేద్దాం ఈ చిన్న ప్రయోగంలో మీరు ఆ చిన్న షరత్ ఒకటి చెప్పాలి నేను మర్చిపోయాను ముందే చెబుతున్నాను ఇప్పుడు ఆ షరత్ ఆ షరత్ ఏమిటంటే వీరందరూ కాసేపు మీ చదువు వయసు డెజిగ్నేషన్స్ ఆదాయాలు ఆస్తులు ఇవన్నీ పక్కనట్టి పెట్టి వీరున్నంత మామూలుగా ఒక పది పన్నెండేళ్ల పిల్లలుగా మారిపోవాలి చాలా కష్టం అనుకోడు మరి లేకపోతే ఇప్పుడు నేను అడుగుతూ ఏడు సార్ మమ్మల్ని ఇలా అడుగుతున్నారు మీరు అంటే నేనేం చేయను సార్ మా డెసిగ్నేషన్ తెలియదా మా వయసు తెలియదా మా క్వాలిఫికేషన్స్ తెలియదా తిరుపతిలో నాకు ఎంత పేరుందండి కాదన్నానా నేను అలా టైం మెషీన్ లో ఎక్కి వెనక్కి వెళ్ళినట్టు మీరు ఏ పది పన్నెండు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు అంతే మరి ఎక్కువ పద్దెనిమిది ఇరవై అయిపోతే అబ్బో బుర్రెటో పోతుంది అందుకని చెప్పి అలా అనుకుందాం రైట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే మిమ్మల్ని ఒక ఐదారు గురిని నేను అడుగుతాను ఏం అడుగుతాను ఏం కనబడుతోంది సార్ అని అడుగుతాను అంతే నా ప్రశ్న ఒకటే మీరు ఒక్కొక్కరు దీని గురించి అడగంట సేపు ఉపన్యాసం ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంది పొద్దు ఒక్క పాయింటే చెప్పాలి ఏం చెప్పాలి మీరు అందులో ఒకే ఒక్క పాయింట్ చెప్పాలి ప్లస్ ఇక్కడ అడిగాక వరుసగా ఇలా అడగను నేను ఇక్కడ అడిగాక అక్కడ అడుగుతా అక్కడ అడిగాక అక్కడ అడుగుతా ఇక్కడ అడుగుతా ఇక్కడ అడుగుతా మళ్ళీ అక్కడ అడుగుతాను అంటే ఒక వరుస క్రమంలో అడగను నేను అడ్డగోలుగా అడుగుతాను ఇష్టం వచ్చినట్టు అడుగుతాను కాని నేను అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఇతరులు చెప్పిన పాయింట్ చెప్పని కొత్త పాయింట్ చెప్పవదే స్వార్థార్థమైందా సార్ ఇంతవరకు ఇప్పుడు ఐదుగురు అడిగాను ఆరో మనిషి అడిగా ఆరో మనిషి ఐదుగురు చెప్పింది కాకుండా కొత్త పాయింట్ చెప్పాలి అంతే తప్ప ఐదుగురు చెప్పింది మామా మామా మా వద్దు డిట్టో డిట్టో నాకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు స్టార్ట్ చేద్దామా సార్ స్టార్ట్ చేయండి సార్ ఎవరు నిలిచవద్దని చెప్పారు ఒక్క పాయింట్ చెప్పండి అది చూసి ఏమిటి అది మీకేమనిపిస్తోంది దాన్ని చూస్తే కలర్ పెన్సిల్స్ అనిపిస్తోంది చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ సూర్యోదయం సూర్యోదయం అనిపిస్తోంది సార్ మంచి పాయింట్ చెప్పావు ఆయన అభినందిస్తున్నాను అక్కడెక్కడా సూర్యుడు కనిపించడం లేదు మనకి మీకు ఆ ఎందుకో చుట్టంతో సూర్యోదయం అనిపించింది సంతోషం బాగుంది సార్ ఈస్ట్ ఈస్ట్ కలర్స్ కనబడుతున్నాయి చక్రం చక్రం చక్రం చక్రం నేనిప్పుడు ఏం చెప్పానయ్యా ఇతరులు చెప్పిన పాయింట్ రిపీట్ చేయొద్దు కొత్త పాయింట్ చెప్పాలని చెప్పానా మళ్ళీ ఆయన చక్రం అంటే మీరు సూరసం చక్రం అంటే అట్టగ బాబు ఇంకొక ఆయన చక్ర తాల్వారు అంటాడు నేను కొత్త పాయింట్ చెప్పని చెప్పాను చెప్పాలి కొత్త పాయింట్ ఎందుకు అడుగుతున్నాను మీరు చేతి నచ్చ చెప్తాను నేను ఇప్పుడు ఆయన కలర్ పెన్సిల్స్ అన్నారండి ఆయన సూర్యోదయం అన్నారండి ఆయన చక్రం అన్నారండి కదా ఇవైనా మనకు వచ్చిన ఆన్సర్స్ మీరు ఇప్పుడు ఏమంటారు చూస్తే ఏమనిపిస్తుంది ఒక వరుస క్రమంలో పెట్టారు ఒక ఆర్డర్ ఉంది ఇండిసిప్లి డిజార్డర్ కాకుండా ఏమిట డిజైన్ సూర్యోదయం మళ్ళీ సూర్యోదయం రిపీట్ అవుతోంది వృత్తాకారంలో ఉంది ఒక్క వృత్తమేనా సార్ పోనీ రెండు మూడు చెక్కిన పెన్సిల్ ఒకే చోటకి ఏకాగ్రత చూపి ఏకాగ్రత చూపిస్తోంది అది దేవుడి దేవుడి వెనకాల బ్యాక్ సెట్ చేసినట్టుంది గుడిసా పాతఇట్లో గుడిసే అచ్చట పాత ఇంట్లో గుడిసేటి ఓ సెంట్రల్ పోల్ నుంచి మిగిలినవన్నీ దూలాలు చిన్న దూలాలట్టు మా తప్పే ఉంది రంగులు రంగుల పెన్షన్ డిఫరెంట్ గా సెట్ చేశారు కన్ను గుడ్డును చూపించినట్లు కన్ను కనబడుతూ రైట్ నేనా ఇప్పుడు ఒక పది పన్నెండు మందిని అడిగినట్టున్నాను దయచేసి ఒక్క నిమిషం ఏం జరిగిందో మనం రివ్యూ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఒకే బొమ్మ చూపించాను మీలో ఏ ఒక్కరైనా లేచి ఒక ఐదు నిమిషాలు దాని గురించి ఉపన్యాసం ఇవ్వచ్చు వద్దని చెప్పాను ఒక్క పాయింటే చెప్పండి అని చెప్పాను తరువాత వ్యక్తి కొత్త పాయింట్ చెప్పాలి తప్ప అదే రిపీట్ రిపీట్ చేయొద్దు అని చెప్పాను ఇది నేను చెప్పినటువంటి షర్దు మీరందరూ పార్టిసిపేట్ చేశారు సంతోషం ఇతరులు చెప్పింది జాగ్రత్తగా గనక మనకు విరకపోతే కొత్త పాయింట్ చెప్పడం సాధ్యమై ఉండేదా రెండు కనబడుతున్నది ఒకే బొమ్మైనప్పటికీ ఒకరికేమో సూర్యోదయము కాంతి కిరణాలు కనబడ్డాయి ఒకరికి చూరులో నుంచి వివిధ దిక్కులు ఉన్నటువంటి దూలాలు కనబడ్డాయి ఒకరికి ఏకాగ్రత కనబడింది ఒకరికి కన్నులాగా కనబడింది అంటే అర్థమేమిటి వాళ్ల వాళ్ల ఆలోచన అనుభవాల సారంగా ఆ క్షణంలో అనిపించింది చెప్పారు బహుశా నేను పది నిమిషాల తర్వాత మళ్లీ అడిగితే ఈయన ఇంకో పాయింట్ చెప్పొచ్చు మీరు ఇంకో పాయింట్ చెప్పొచ్చు అంటే ఈ వైవిధ్యానికి మళ్లీ అవకాశం ఉంది వ్యక్తి వ్యక్తికి మారవచ్చు అదే వ్యక్తికి వేర్వేరు సందర్భాలలో వేరుగా స్ఫురించవచ్చు అంటే మనం ఏం నేర్చుకున్నామో ఇప్పుడు మనం గమనిద్దాం సరే అది కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్ అండి కొండదారుల్లో మలుపులుంటాయి ఆ అటువైపు నుంచి ఏమొస్తోందో మనకు తెలియదు చాలా జాగ్రత్తగా పెళ్లడానికి ప్రయత్నం చేస్తాం जीवना अवसर आलोचन सामहार वाई का वाटरी अवसर मोटमोद अवसर मैं कैर्फु अब सुनिश्चित मैं पीशीना सामर्थ्यू चकन पे रंगुन चला साधारण क्या अंशाले सत्य చాలా సాధారణమైనటువంటి విషయాలు అందులో నాకు సూర్యోదయం కనబడుతోంది సోర్చన చక్రం కనబడుతోంది వృత్తాలు కనబడుతున్నాయి ఏకాగ్రత కనబడుతోంది టీమ్ కనబడుతోంది లీడర్షిప్ కనబడుతోంది అభ్యుదయం కనబడుతోంది అభివృద్ది కనబడుతోంది చూసే నేర్పరితనం కన్నులో ఉంది ఇవన్నీ కూడా స్పెషల్ పాయింట్స్ ఎప్పుడు సాధ్యమైంది పరిశీలన నిశిత పరిశీలన సునిశ్చితమైన పరిశీలన వల్ల మన యొక్క వాక్చాతుర్యము పెరుగుతుంది రెండవది కాన్సన్ట్రేషన్ సునిశ్తమైన పరిశీలన ఎప్పుడు సాధ్యమవుతుంది ఏకాగ్రతతో దృష్టి నిలిపినప్పుడు దృష్టి నిలపకుండా నేను మాట్లాడుతూ బొమ్మ చూడండియా బాబు అని అంటే ఈయన అడుగు ఆయన అడుగుక్కు చూస్తుంటే ఏమర్థం అవుతుంది అలానే ఇతరులు చెప్పినప్పుడు మీరు వినకుండా అన్య మనస్కతతో మనస్ ఎటో కనుక ఉన్నట్టు అయితే ఏమర్థం అవుతుంది ఏమర్థం మీరు చెప్పాల్సిన పాయింట్ మీరు చెప్పకుండా పోతుంది అందువల్ల కాన్సన్ట్రేషన్ అవసరం అంటే చేస్తున్న పని ఏదైనా వండుతున్నా వడ్డిస్తున్నా సూపర్వైజ్ చేస్తున్నా ఎవరు వస్తున్నారో ఆయన బ్యాగు పెట్టాటతే ఇంకోటి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు సరే సార్ సార్ ఇక్కడ బ్యాగు పెట్టారండి అవునా చూడమని చెప్పావా అంటే ఏమంటాడా భక్తుడు పొరపాటున వంద రోజుల్లో ఒక్కరోజు ఒక దొంగ రావచ్చు అక్కడ కూడా బహుశా భగవంతుడు కరుణ వాళ్లే వాడికి దొంగతనం పొందిపోదు కానివ్వండి కానివ్వండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతోంది కదా ఒక్కసారి జరగచ్చు పొరపాటు కానీ చెడ్డ పేరు వస్తుంది వ్యవస్థకు చెడ్డ వస్తుంది ఆ వ్యక్తి చాలా బాధపడి అవునా నాకు తిరుపతిలో వచ్చిన ఖర్చు సరే గానీ ఈ క్షౌరం ఏమిటని అంటే అనకూడదు అలా అనుకుని వెళ్లిపోతాడు అందుకని మనం కూడా వెయ్యి కళ్లతో ఉండాలి ఈ మధ్య మరి మాకు ఇక్కడ హైదరాబాద్లో దిల్షుఖ్ లో జరిగిన ఇన్సిడెంట్ లాంటిది జరగకూడదు కాని మరి మనమెంత వెయ్యి కళ్లతో వ్యవస్థను రక్షించుకోవాలి మీరు అర్థం చేసుకుంటే ఎందుకు నేను కాన్సన్ట్రేషన్ గురించి చెప్తున్నారని అర్థమవుతుంది క్లారిటీ అంటే స్పష్టత స్పష్టత ఏమిటి మీ ఆలోచనలు ఇందాక చెప్పానే మీ ఆలోచనలే ప్రశ్నలు ఏమడుగుతున్నాడు ఈయన ఎందుకు అడుగుతున్నాడు నన్ను అడిగితే మొత్తం అరగంట చెప్తా కదా దాని గురించి అందరినడి నా దగ్గరకు వచ్చాడేంటి చివరికి స్పష్టత టీ ఇజ్ ఈక్వల్ టు క్యూ అంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు మీ యొక్క ప్రశ్నించే సామర్థ్యమే మీ ఆలోచన సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది మీ ఆలోచన సామర్థ్యం వల్లనే మీరు ప్రశ్నలు అడగగలుగుతారు స్పష్టత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అస్పష్టంగా ఉంటే పనికి రాదు చిన్న ఎగ్జాంపుల్ అండి అవునా మీరు అదేమిటది చాలా కష్టమైన పని చెప్తాను ప్రయత్నం చేయండి ఏమిటది ఆలోచించడం కాసేపు ఆపేసేయండి గాలి పీల్చుకోవడం ఆపండి చెప్పాలనే నేను ఆలోచించడం ఆపేయండి అని చెప్పాను క్లియర్ నన్ను ఒక ప్రశ్న సార్ ఆలోచించడం మానేశాక ప్రశ్న ఎట్టా అడగలుగుతారండి నాను నేనేం చెప్పానండి కండిషను కదా ఆలోచించడం మానేశాక అసలు మీకు ప్రశ్న ఎట్టా వచ్చింది మీకు అర్థమవుతుందా సంబంధం ఆలోచన మానేస్తే ప్రశ్న లేదు ప్రశ్నించడం మానేస్తే ఆలోచన కొనసాగదు అది ఇది T Q Thinking questioning चाजिक टी इजल High quality of thinking, high quality of questioning, high quality of learning हई Poor quality of thinking, poor quality of questioning, poor quality of learning पूर् No thinking, no questioning, no learning लर् थिंकिंग नो क्वेश्चनिंग नो लर्दी जीवस एवर आलोचि प्रश्न वेय ఎవరు బాగా ప్రశ్నించగలుగుతారో వాళ్ళు బాగా ఆలోచించగలుగుతారు ఎక్కడ ఆలోచన ప్రశ్న ఉందో అక్కడ నేర్చుకునే తత్వం ఉంటుంది ఈ మూడు ఉన్న చోటనే ప్రగతి అభివృద్ధి ఉంటుంది ఈనాడు ఇప్పుడు మిమ్మల్ని అణసత్రంలో సూపర్వైజర్ గా పెట్టారు అవునా రేపు పొద్దున ఇంకో ప్రమోషన్ వస్తుందని అనుకుందాం వచ్చి మిమ్మల్ని క్యూ కాంప్లెక్స్ లో సూపర్వైజర్ గా పెట్టారు ఇక్కడ పని సూపర్వైజర్ సూపర్వైజర్ గాని ఇక్కడ పని వేరు అక్కడ పని వేరు కానీ మనిషి చక్కగా నలుగురి చేత పని చేయించుకుంటాడు జాగ్రత్తగా ఉంటాడు ఎవరికే పని చెప్పాలో చూసుకుంటాడు ఒక వ్యక్తి లేకపోతే తన అక్కడ నిల్చుంటాడు పొరపాటు జరగనివ్వడు హెచ్చరిక జాగ్రత్త ఉన్న మనిషి అని ఈ లక్ష్యాలు గుర్తించినందుకేగా ప్రమోషన్ ఇచ్చి ఇంకో చోటుకు పంపింది అంటే మరి ఇప్పుడు చెప్పిన లక్ష్యాలు థింకింగ్ క్వశ్చనింగు లర్నింగ్ ఉన్నాయనేగా ఇప్పుడు మనకు ఎంఏ డిగ్రీ ఉందా బీఏ డిగ్రీ ఉందా బీకామ్ డిగ్రీని అది కాదంటే ముఖ్యం ఉన్న తెలివితేటల్ని వాడుకునేటువంటి కమిట్మెంట్ పట్టుదల క్రమశిక్షణ మనిషికి ఉన్నాయా లేవా అని చెప్పని పైవాడు గమనిస్తారు మనకి అందరికన్నా పైవాడు కూడా అదే గమనిస్తూ ఉంటాడు నాలుగవది కమ్యూనికేషన్ అంటే ఏమిటి మన మనస్సులో ఉన్నటువంటి దాన్ని మనం స్పష్టంగా చెప్పగలగటం ఇతరులు చెప్పిన దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలగటం దానికి స్పందించి సమాధానం చెప్పగలగటం లేక ఒక వ్యవహారాన్ని మనం స్థిరపరిచి దానికి సమాధానం చెప్పగలగతాం కంపారిజన్ అంటే పోలిక ఇప్పుడు ఉదాహరణకి ఆయన సూర్యోదయం అన్నప్పుడు ఏంటంటే సూర్యోదయం అంటారు రాంగ్ ఆన్సర్ అని నేను అంటే మిగిలిన వాళ్ళు ఆ ఉన్నదే చెప్పేవాళ్ళు తప్ప సూర్యోదయం కిరణాలు చూరు అని చెప్పని చెప్పుండేవాళ్ళు కాదు మీకు అర్థమైందా ఆయన చెప్పినప్పుడు నేను మంచి పాయింట్ అండి సూర్యుడు సూర్యుడు కిరణాలు కనబడ్డాయా సూర్సం చక్రం కనబడిందా మీకు అని అన్న దాంతో ఓహో ఇలా కూడా ఆలోచించి చెప్పవచ్చు అన్నమాట అనేటువంటిది ఒకటి ఒక అభిప్రాయం వచ్చింది అది కంపారిజన్ అండి కాంపిటీషన్ అంటే ఏమిటి పోటీ ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళిద్దరిని నాయన నువ్వు రెండు పాయింట్స్ చెప్పని మరి ఆయన రెండు చెప్పారు నువ్వు మూడు చెప్పాలాయా అంటే ఆయన చెప్తాడు ఆయన కదా నేను కొంచెం భిన్నంగా ఉన్నాను అనిపించుకోవడానికి అంతే తప్ప ఆయన రెండు చెప్పాడు నువ్వు చెప్పు అదేమిటి సార్ నా చెప్పని ఎవరేమిటి నా సామర్థ్యం చెప్పుకోవడానికి అవకాశం ఎవరేమిటి అని ఫీల్ అవుతారు అందుకని పోటీ అనేది కూడా కమ్యూనికేషన్ లో ఇంపార్టెంట్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అండి కొత్తది ఊహించగలగటం ఇప్పుడు ఉదాహరణకి మీరేం అనుకోకపోతే చెప్తాను ఇప్పుడు పాత రోజుల్లో ముప్పై నలభై ఏళ్ల కిందటి సంగతి చాలా మంది మీరు బహుశా ఉండే ఉంటుంది అప్పట్లో వడ్డను ఎలా చేసేవాళ్లు వంట కాదు వడ్డనా ఇప్పుడు అరిటాకులు వేసిన రోజులు కూడా ఉన్నాయి అయ్యా ఓ టబ్బు లాంటిదో లేకపోతే ఒక పాత్ర లాంటిది స్టెయిన్లెస్ స్టీలు లేకపోతే గంపను ఏదో తీసుకుని దానిలో ఇట్లా వడ్డించుకుంటూ వెళ్లే కదా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడేటి ఒక ట్రాలీ అవునా అటొకరు ఇటొకరు ఈ వర్షొడ్డిస్తుంటే ఈ వర్షకిటోడ్డిస్తున్నారు మీకు అర్థమవుతోందా ఇదంతా ఆలోచన వల్ల సృజనాత్మకత వల్ల ప్రశ్నించటం వల్ల వేగాన్ని పెంచుదామనే ధ్యాస వల్ల మీకు అర్థమవుతుందా తర్వాత ఇక్కడ ఓ వంద మంది ఉన్నారండి అటో వంద రెండు వందల మంది ఉన్నారు ఈ రెండు మంది కూడా మనం ఇక్కడ మొదలెట్టేసరికి మనం తీసుకొచ్చినటువంటి అన్నం ఉదాహరణకి ఒక అరవై మంది అయ్యేసరికి అయిపోతుందండి అవునా నేనే మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి నేనే వంటింటించి తీసుకురావాలంటే పావు గంట వేస్ట్ అవుతుందండి రెండో ట్రే వచ్చాక రెడీగా ఉంటుంది మీకు అర్థమవుతుందా రెండోది వచ్చి రెడీగా వస్తుంది ఇది ఖాళీ దిక్కించి తీసుకెళ్లిపోతున్నారు వేరే నేను మళ్లీ ఒడ్డలు కంటిన్యూ చేస్తున్నాను అంటే ఏంటి అనుక్షణము ఆలోచించటం వల్ల ప్రశ్నించటం వల్ల ఇంతకన్నా బాగా ఇంతకన్నా వేగంగా ఇంతకన్నా భిన్నంగా ఇంతకన్నా సమయం మిగిలేలా ఇంతకన్నా తొందరగా పనయ్యేలా మాకు నాలుగు హాల్స్ ఉన్నాయండి ఒకటి అయిపోయిన వెంటనే క్లీనింగ్ మొదలవుతుందండి అరగంటల వాళ్ళు సిద్దమవుతుందండి అంటే ఏ క్షణానైనా మూడు హాల్స్ లలో మేము చక్కగా పదిహేను వందల మంది రెండు మందికి వడ్డిస్తామండి ఆహా బాగుంది రెండు వేల మందికి పొద్దున తొమ్మిదిన్నర పది గంటలకు ప్రారంభం అయితే దాదాపు మూడున్నర నాలుగు గంటల వరకు మీరు భోజనం పెడతారండి కాస్త రెండు గంటలు మీరు రెస్టు తీసుకుంటే మళ్లీ బహుశా ఇంకోటి షిఫ్ట్ రావచ్చు అది వేరే సంగతి మళ్లీ ఏడు గంటల కల్లా ప్రారంభమైతే రాత్రి తొమ్మిది పది దాకా వడ్డిస్తారండి అంటే అర్థమేమిటండి ఎలా కాదు ఇంకోరు ఎవరో రోజుకి ఎన్ని వేల మంది తింటున్నారు ఇంతమందికి ఎన్ని బస్తాల బియ్యం కావాలి ఎంత గ్యాస్ కావాలి ఎన్ని పాత్రలు కావాలి కడిగేవాళ్లు ఎంతమంది కావాలి ఏ స్పీడ్లో చేయాలి ఇదంతా థింకింగ్ కాదు ఇదంతా కమ్యూనికేషన్ కాదా ఇదంతా ఆలోచన కాదా ఇదంతా నాణ్యత కాదా ఇవన్నీ ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో కొత్తగా చేయాలి భిన్నంగా చేయాలి చక్కగా చేయాలి క్రియేటివిటీ ఊరికే చెప్తున్నాను భవిష్యత్తులో బహుశా ఒక ఐదు సంవత్సరాల తర్వాత సార్ టైం లేదు బస్ టైం అయిపోయింది కిందకి వెళ్ళిపోవాలి ట్రైన్ కు వెళ్లాలి అని అంటే మామూలుగా ఈ హోటల్స్ లో ప్యాక్ చేసి ఇస్తారు ఈ మీల్స్ అలా బహుశా ఒక కౌంటర్ బయట పెట్టి నైనా ఇక్కడ కూర్చుని తినే టైం ఎందుకంటే క్యూలో రావాలి క్యూలో కూర్చోవాలి కదా ఇప్పుడు బొఫే పెట్టిన బొఫే పెట్టినా కూడా అక్కడ అక్కడ మూడు మంది ఉన్నారా బాబు పార్సల్ సర్వీస్ పార్సల్ సర్వీస్ చెప్తున్నది మూడు వందల మంది ఉన్నారా అక్కడ బొఫే పెట్టారు మీరు కానీ వెళ్దామంటే బోరి అడే నన్ను ముందు ఐదు వందల పెట్టి ఒక రెండు నిమిషాలు అయ్యో బస్ టైం మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అంటే ఇప్పుడు నేను వాస్తవమే మాట్లాడుతున్నాను ప్రస్తుత పరిస్థితి మాట్లాడుతున్నాను వాళ్ళు ఏమంటున్నారు సార్ అక్కడ కూర్చొని తినేవాళ్ళు తింటారు ఒంగు దక్కు తినొచ్చు పార్సిల్ చేసినప్పుడు మీరు స్టాండర్డ్గా యావరేజ్ ని ఎవరైనా తింటారు అంతే ఇస్తారు వాడికి ఇంత ఇవ్వరు కదా ఇప్పుడు నేను కూర్చొని తింటున్నాను అనుకోండి ఒడ్డిస్తుంటారు తింటుంటారు ఒడ్డిస్తున్నారు మీరేం తక్కువ పెట్టడం అంటే నేను ఎందుకంటున్నానంటే సమస్యను ఊహించగలగటం వల్ల ఆలోచించగలగటం వల్ల కొత్త ధనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయటం వల్ల క్రియేటివిటీ సృజనాత్మకత పార్సుల్ చక్కగా అయా అయ్యా రావాల్సిన పది ఇవ్వండి ఇరవై ఇవ్వండి సారీ మనిషికి లేదు సార్ ముసలివాడు అక్కడ కూర్చుని రెండు తీసుకో అంతే లేదు చిన్నపిల్లాడున్న మూడు తీసుకో అంతా ఓ పది ఇవ్వు సార్ ఇరవై ఇవ్వు యాభై మళ్ళీ వాడు తీసుకెళ్లి బయట దుకాణం పెడతాడు ఇది కదా సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కమిట్మెంట్ ఒకటి ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉన్నందువల్ల మనం కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం మీరేం అనుకోమాకండి సమాజంలో ఇతరత్రా పనిచేస్తున్న వ్యక్తులకు ఇంత కమిట్మెంట్ ఉందా ఉంటే బాగుండు కదా పై ఉన్నటువంటి అంటే తిరుమలలో ఉన్నటువంటి వాతావరణం కింద తిరుపతిలో అంతగా కనబడదే తన కోప వచ్చిందా అంటే మీకు అర్థమైందా నేను చెప్పేది ఎంతో కష్టపడి ఉన్నవాడు వస్తాడు లేనివాడు వస్తాడు కాలినడకన వచ్చిన వాడు వస్తాడు ఆ ఐదు రూపాయలు కూడా అంటే పాపం పెరిగినట్టు ధరలు పెరుగుతున్నాయి అది వేరే సంగతి ఆ ఐదు రూపాయలు కూడా లేనటువంటి వాడు వస్తాడు వాడు అక్కడ దర్శనం చేసుకున్నాం లేకపోతే భోజనం చేసిన తర్వాత వైకుంఠం కాంప్లెక్స్ కు చేరదామని చెప్ప అనుకుని వాడు వచ్చినప్పుడు వాడికి నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తీరుతుంది మీరు చూసే చూపు మీరు మాట్లాడే మాట ఆ ఎదుట వ్యక్తిలో దేవుణ్ణి చూస్తున్నట్టు గనక మీరు భావించి గనక పని చేస్తే మీలో దేవుడు కనబడతాడు వాడికి ఆ తర్వాత కొద్ది నిమిషాలు మనం లాగిస్తాం అక్కడ ఎన్ని రోజులు టైం పట్టి రావడానికి మరి వేల ఉన్నారు లాక్కుండా ఏం చేస్తారు తిరిగ ఒక్కొక్కరిని కూర్చుని ఆయన దివ్యదర్శనం చేసుకుని పాటలు పాడుకో అనుకుంటే మరి మిగిలిన వస్తాగదు కదే ఏం కానీ మోక్షానికి వెళ్తారు అక్కడికి వైకుంఠానికి వెళ్తారు అందుకని మనం ఏం చేస్తున్నాం వాలంటీర్స్ పెట్టి లేకపోతే మనమే సూపర్వైజర్ శాంతాడు బీట్ వేస్తాను నిదానంగా కూస్తారండి బావిలో నుంచి అని చెప్పి మన బలవంతా వాడుతాం కదా అట్లా బలవంతా పట్టుకుని చేదే మనుషులను బాగా నింజాతలు పారేస్తున్నాం మనం అది వేరే సమస్య నాకు సమస్య అంటే నేను ఎందుకు చెప్తున్నాను కమిట్మెంట్ ఉండాలి నా ఈ వ్యవస్థ బాగుపడాలి రక్షించబడాలి తప్ప చెడకూడదు ఐ షుడ్ నాట్ బి ఏ లూజ్ మెట్ ఒక మిషన్ లో బోల్డ్ అని చించిన నట్లు బోల్డ్స్ ఉంటాయండి అది లూజ్ అయితే ఏమవుతుంది స్టార్ట్ కాదంతే ఇప్పుడు మోటార్ సైకిల్ మీకు తెలుసుగా చాలా మంది కావున అది కిక్ కొట్టేటప్పుడు కరెక్ట్ గా స్పార్క్ ప్లగ్ లో స్పార్క్ రావాలి బండి స్టార్ట్ అవ్వాలి పది సార్లు కొట్టినా స్టార్ట్ కాకపోతే ఎందుకు దాండగా బండి సో అందుకని ఆ కమిట్మెంట్ అనేటువంటి చాలా ముఖ్యం కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈనాడు నీకున్నటువంటి స్థాయి ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత ఇంతకన్నా ఉన్నతంగా మరింకింత షార్ప్ గా బ్రైట్ గా ఉండాలే తప్ప ఆ రెండు వేల పదమూడులో ఎట్లా ఉన్నారు రెండు ఉన్నాను సార్ దినదిన ప్రవర్తమానమవుతూ న్యూ యు మస్ట్ బి బెటర్ టుడే ఈ ఐదు రోజుల క్రితం మీరు నాలుగు రోజుల క్రితం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకున్నటువంటి తెలివితేటలు కమిట్మెంట్ స్థాయి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అది ఈ ప్రోగ్రాం అయిపోయేసరికినూ ఇంకొంత ఉత్సాహంగా ఇంకొంత స్పూర్తితో ఇంకొంత ప్రేరణతో ఇంకొంత మంచితనంతో మరింకింత కమిట్మెంట్తో మీరు అక్కడికి వెళ్లగలగాలి వెళ్లినప్పుడు అక్కడ మిమ్మల్ని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఊహించి పంపించారో వాళ్ళొక్క మార్పు చెప్పాలి వచ్చింది ఇంత బాగుంది మరేడు మనం సెకండ్ బ్యాచ్ పంపిద్దామంటారా వదిలే హైదరాబాద్ మనం ఇక్కడ పెట్టుకుందామా మీకు అర్థమవుతుందా ఇది అది కంటిన్యూస్ కమిట్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి ప్రశ్నించే మనస్తత్వమే ప్రగతికి కారణమని ఎనబై నాలుగు లక్షల జీవరాశులున్నాయి అందులో ఎనబై లక్షల తొంభై తొమ్మిది పేల మనిషి ఒక్కడు ఒకవైపు అత్యద్భుతమైనటువంటి సృష్టి एंत ब्रह्मांड मे आ मिल वि कल मनितेटल तो पोटी पड़े अंके भाष संगीतमु साहित्यम शिल्पू देश मतम पुस्तक अषि सृष्टिचार तप मि जंत सृष्टि चटक कंटाई गुहल्ल इला बिल्कुल कट्कना लिफ्ट एर्पट्ना चुके వాటికి సామర్యం లేదు అద్భుతమైనటువంటి తెలివిని భగవంతుడు మనిషి పెట్టాడు అది ప్రశ్నించే సామర్థ్యం వల్ల ఏర్పడింది అందరూ అమాయకంగానే పుట్టిన ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క తెరలాగా తొలగిపోతూ ఉంటే తెలియదని తెలుసుకుంటే తెలుసుకోవాలని తెలుస్తుంది తెలుసు అనేటువంటి మిడిమిడి జ్ఞానంతో గనక కళ్లు మూసుకుపోతే తెలుసుకోవాలని తెలియదు తెలుసుకోవాలని తెలియనప్పుడు తెలిసింది చాలు లేకుంటాం మనం తెలిసింది సరిపోదు అని అనుకున్నప్పుడు తెలుసుకుందాం అనే తహతహ కలుగుతుంది మనకు ఆ తహతహ వల్ల ఒక తపస్సు ఒక తపన ఏర్పడుతుంది ఉదాహరణకు మీరు ఏమో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మరి మీ వయస్సును బట్టి మీకు పిల్లలు ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏవో చదువుతూ ఉంటారు ఎవరైనా టెన్త్ పాస్ అయిన పిల్లలున్న తండ్రులు ఉన్నట్టయితే ఒకసారి చేయొత్తండియా టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలున్న తండ్రులు చేయొత్తండి దాదాపు అందరు ఉంటారు నేను ఐదు బాగుందే ఒక ఆయన పెళ్లి చేసుకోలేదు సార్ నన్ను అడుగుతున్నావు ఏంటంటే నేనేం చేయను మీకు అర్థమైంది కదా పోలేవా అవి బాబోయ్ నేను ఇప్పుడు ఎవరు సర్టిఫికేట్ అడిగానా ప్రిన్సిపాల్ గారి కాండక్టర్ సర్టిఫికేట్ అడిగానా రైట్ ఒక్క నిమిషం ఇంకొక బయటెక్కుతాను ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఎవరన్నా ఉన్నవాళ్ళుంటే చేయొద్దండి మీకు చిన్న రహస్యం చెప్పనా మీరు మనస్ఫూర్తిగా చేసిన మంచి పనికి భగవంతుడు మీకు ఇచ్చిన అనుగ్రహం లేకపోతే వాళ్లు ఏదో చిన్న వ్యాపారం ఏదో పెట్టుకుని తిరుపతిలోనో తిరుమలలోనో ఉండిపోయి ఉండేవారు you are rewarded, you are blessed. Dharma, Rakshati, Rakshah and the internet. Appajepa badina panini manas purtiga sāyashaktula karthavya dikshato nishtato cheshte nīgu yapppud yakkada ye falitan rāvālo ye prayajanan onogūrālo he is the person who distributes the rewards. He is the person who distributes the rewards. రే పొద్దున మీ ఇంటికి కోడలు మా మామయ్య అక్కడ సూపర్వైజరు అని అంటుంది అంతకుముందు బోర్డించేవారు అంతకుముందు ఉద్యోగం లేకుండా తిరిగాడు ఈ పాయింట్ అర్థమైందా ఇష్యూ అది కాదు నేను చిన్నగా ప్రారంభించిన జీవితంలో ఆ స్వామి అనుగ్రహం వల్ల సత్సంతాన ప్రాప్తి సద్బుద్ది చక్కని విద్యాబుద్ధులు నా కొడుకు నేను ఇంజనీర్ చేశాను ఎంత గర్వంగా చెప్పుకోవాల మీరు ఇదండి అసలు కమ్యూనికేషన్ తరానికి తరానికి ఉన్న కమ్యూనికేషన్ ఇది ఒరే నేను దొంగతనం చేయలేదురా మోసం చేయలేదురా అబద్ధం చెప్పలేదురా కష్టపడి పనిచేశాను తొమ్మిది గంటలకల్లా అక్కడ ఉండాలంటే పొద్దున ఎనిమిదిన్నరకే అక్కడ చేరుకునేవాణ్ణి నేను సాయంత్రం ఐదంటే ఆరున్నర ఏడు ఏడున్నర ఎనిమిది కూడా అయ్యేది టైమింగ్స్ ఉంటాయండి మన తిరుమలలో ఉంటాయి స్వామి కానీ ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు కాబట్టి టైమింగ్స్ ఉంటాయి ఈ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అని ఉండదు అని చెప్పి కాదు కానీ నిలిపోతాను అని అను ఆగుతాం మనం నేను అనేది నేను అదే చెప్తున్నాను స్వామి నేను చెప్తున్నది అదే ఇప్పుడు ఇప్పుడు మనలో మనమాట ఇప్పుడు డ్రైవర్ ఉన్నారనుకోండి ట్రైన్ రైల్వే డ్రైవర్ ఉన్నారండి ఆ ట్రైన్ కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు ఆపేసి వెళ్ళిపోతానంటే మన గత మనకు అత్యంగానండి అవును నా నిద్ర వస్తుంది నువ్వే నడుపు ఏది ఏ పాయింట్ అయ్యా బాబు నేను చెప్తున్నది ఇప్పుడు నాకు ఒక ఒక వారానికి సెలవిస్తారు తెలుసు నాకు టైమింగ్స్ పలానా ఉంటాయి తెలుసు నాకు కానీ మనం చేస్తున్న పని మామూలు రోడ్డు మీద పని కాదు కదా మున్సిపాలిటీ పని కాదు కదా స్వామి దగ్గర పని చేస్తున్నావు అందుకనే ఏమిటి రాలేదు ఇదిగో ఆయన రాటా అర్జెంట్ గా ఫోన్ వచ్చిందట నుంకో నాలుగు గంటలు డ్యూటీ చేయి తర్వాత డ్యూటీ అయిన నాలుగు గంటలు ముందు రమ్మంటాను సరే సార్ మీకు అర్థమవుతుందని చెప్పేది అది అదొక్కటి మీకు అర్థమైతే చాలండి అది నేను ప్రశ్నించదలుచుకుంది అయ్యా అది ఏం కనబడుతోంది స్వామి ఇంత మట్టి ముద్ద ఎన్ని రూపాయలకు దొరుకుతుందయ్యాయింపుగా నాకు కావాల్సింది మట్టి ముద్దే ఇంతే ఎంత మట్టి ముద్ద అంటే డిజైన్ అంటారో మట్టి ముద్ద ధర అడుగండి ఇంత మట్టి ముద్ద రూపాయి అండి కుండ తయారు చేస్తే యాభై రూపాయలండి అదండి కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క విలువ కుండంతో తయారు చేస్తారండి మట్టి విలువెంతండి కుండ విలువెంతండి ఎప్పుడైతే మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యాలు పెరుగుతాయో मेरु 100 अब रूपय मेटीरिय हड्रेड रूप फिनी प्रोडक्ट कदी पर्थी कम्यूनिक स्की वालू चुनाव मन अदेटी पजिल ओ पक्षि पोद्ने बलदेरी आहार दूरपोइ అక్కడ మరి దారి మర్చిపోయింది కాస్త దారి చూపించు అంటే మనం ఇట్టా బయలుదేరా అయ్యో ఇక్కడ అడ్డం ఉంది ఇట్టా బయలుదేరి అడ్డం ఉంది అంటే మొత్తానికి అట్టాగొట్టా మనం నానా వస్తాపడి దారి చూపించిని మనం గూటి ఎక్కడ ఉందో చూపించగలిగామని చెప్పి ఫీల్ వెరీ హ్యాపీ హాజ్ ఎ చైల్డ్ మీకు అర్థమైంది కదా అంటే అర్థమేమిటి దారి తెలియక దిక్కుతోచక అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దారి చూపిస్తే నువ్వే దేవుడివి ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే నువ్వే దేవుడి మీరు సర్వే సర్వత్రా ఆ దివ్యత్వపు ఛాయ వాడి మనస్సులో మెదుగుతూ ఉంటుంది బస్సులో కూర్చున్నారు మీరు ఒక ఆడమనిషి మామూలుగా ఓవర్ క్రౌడింగ్ ఉండదు మురికి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అంతే ఓ సంటి పిల్లలు వేసుకుని వచ్చింది నువ్వు లేచి కూర్చోమ్మా అని నావనుకోండి థ్యాంక్స్ అని చెప్పదు ఇంగ్లీష్లో చెప్పక్కర్లా వందనమూలు అని తెలుగులో చెప్పక్కర్లేదు ఆ కళ్లలో లేదు ఊరికే ఇట్లా దివత్తం కనబట్టలో అంటే మరి ఆలోచనలు ప్రశ్నలు నిర్ణయాలు ప్రవర్తన ఇవన్నీ కలిసి మన సంస్కారాన్ని నిర్ణయిస్తాయి చూస్తున్నప్పుడు అవును కళ్ళు రకరకాలుగా ఉంటాయి కొన్ని అందంగా ఉంటాయి కొన్ని మామూలుగా ఉంటాయి కొన్ని సాధారణంగా ఉంటాయి కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి కొన్ని శకుని చూపులా ఉంటాయి కొన్ని సైంధవుడి చూపులా ఉంటాయి కొన్ని దుర్యోధనుడు చూపులా ఉంటాయి కొన్ని రావణాసుడు చూపులా ఉంటాయి కదా చూపుకి గుణానికి సంబంధం నెససరీ ఉండాలని లేదు మనం చేస్తున్నది అది ఒక వ్యక్తి కొంచెం ఇదిగా ఉండవచ్చు మనసు వెన్నా ఒకటి తీయని మాటలు మాట్లాడతాడు పరమ దుర్మార్గుడు మీకు అర్థమవుతోందా ఇది మనం అర్థం చేసుకోగలిగితే మనకు తేడా వస్తుంది పడుకున్నా మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా मौन मन प्रपंच कम्यूनीकटा इला निरम कम्यूनीकट मन ग्रहिश्वेटे इन सामर्थ्यू स्थाई उदाहरण उद्योग रीत्या यूनर्सीटी में पचे रिटैर अब मालातू पाष भाव विवरण इवन क మీరు చేస్తున్నటువంటి పనిలో బహుశా మీరు నాకన్నా మీలో బాగా మాట్లాడేవాళ్లు ఉండొచ్చు అది పుట్టక వల్ల భగవంతుడు అనుగ్రహించినటువంటి విషయం అది కాదు నేను చెప్తున్న పాయింట్ కానీ మీలో ఉండాలి లేదు అనేటువంటిది వేరు కానీ ఉన్నట్టయితే మీరు అభివృద్ది పరచుకున్నట్టయితే మీ మాట తీరు బాగున్నట్టయితే అది ప్రగతికి వైకుంఠపాళి అని ఆడేవాళ్ళని చిన్నప్పుడు గుర్తుందా కొత్తగా స్నేక్స్ అండ్ లాడర్స్ అని చెప్పని అంటున్నారు అందులో పొడుగాటి నిచ్చెన మనకు దొరికినట్లు లెక్క గమ్యానికి చేరువవుతాం ఎప్పుడూ మాట్లాడే సామర్థ్యాన్ని మనం అభివృద్ది పరుచుకున్నప్పుడు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క వైఖరి మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మీ గురించి కమ్యూనికేట్ చేస్తాయి మీరు చూసే చూపు మాట్లాడే పద్దతి నేను మాట్లాడుతున్నప్పుడు వినే తత్వం విన్న తర్వాత మీరు ప్రతిస్పందించే తీరు మీరు ఏ భాషలో ఎలా మాట్లాడుతున్నారు విసుకుంటారు అంటున్నారా ఒక్క నిమిషం అమ్మా క్లీన్ చేయాలి కదా మళ్ళీ మీ మీదే పడతాయి ఎందుకలా తోసుకొస్తున్నారు అదే విషయం ఎలా చెప్తున్నారు ఎలా చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మీ వేసుకున్న దుస్తులు వాటి రంగులు మీ చిరునవ్వు మీ చూపు ఇదంతా కూడా ఎదుటి ప్రపంచానికి మీ వ్యక్తిత్వాన్ని మీ మనస్తత్వాన్ని అమ్ము నాకు అర్థమైంది కానీ వచ్చేసిందా ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుందా మళ్ళీ దీనికి ఏమన్నా అలంకారాలు ప్రార్థనలు నైవేద్యాలు మంగళహారతులు బాబు ఎవరన్నా కష్టపడా ఇక్కడ ఆన్ చేయాలా మీరు నాకు ఇసి కొత్త అండి ఎప్పుడో దాన్ని రాను సిపి ఆన్ చేయాలా అయ్యా పాప ఆయన వచ్చేసేవండి బాబు వాళ్ళు ఎవరికో వెళ్లి ఆయన ఎవరినో పిలిచి అదేటి మళ్ళీ పోయింది అది వస్తే దాన్ని ఏదో నేను అదిరిస్తాను దాన్నేముంది నోపుట్ నో అవుట్పుట్ రిటెక్టెడ్ అంటే బాబు అవును దీనికి పవర్ మన ఎక్కడ ఉంది సరిపోతుంది ఒక్కొక్క మేక్ లో ఒక్కొక్క స్విచ్ ఒక్కొక్క చోట పెడతాడు స్టాండర్డైజ్డ్ లేవు మన అది అసలు ముందు అది పోయి మామూలు స్క్రీన్ వస్తే ఓపెన్ చేసేయచ్చు అదొన్న మళ్లీ నో ఇన్పుట్ రిడక్టెడ్ స్టార్ట్ విండోస్ ఊరుకుందామా స్టార్ట్ విండోస్ నార్మల్ అని అంటారు కూడా అది ఏది సేఫ్ మోడర్క్ నైన్టీన్ వాడు కౌంట్ చేసుకుని వాడు వాడి పాపం వాడి నిర్ణయానికి వాడు వస్తాడు రైట్ రైట్ రైట్ ఇప్పుడు జనరేటర్ మీద నడుస్తున్నట్ట అంటే ఏదో ఒక రెండు కిటికీలు కనుక తీస్తే మనకి ఇంత ఉక్కపోతుండదేమో ఎన్పిన్ కొడితే పాస్వర్డ్ అడుగుతుంది మరి అది ఏమిటో మరి మనకు తెలీదు వెల్కమ్ వచ్చింది కాబట్టి ఏదో కాస్త ప్రారంభం అవుతుందని ఇప్పుడు వీడు లోడ్ చేసింది పోయిందా ఉందా అక్కడుంది రేపు వస్తున్నా వస్తున్నా మీకేస్తాను అక్కడుందా అందుకే అందుకే ఇది క్రాస్ చేసి అయిపోయినా అయిపోయినాయి అయిపోయినా ఇక్కడ ఉన్నానండి ఇది అయిపోయింది ఇది రావాలి ఆయన తిరిగి వచ్చారా ఏంటి నాన్న పాపం సరిపోండి రా మనం కంటిన్యూ చేద్దామండి मन जीविताव प्रकटना नैपुण्या सामर्थ्या मुख्यमंत्री वह प्रश्नक रू सवकाश ले तपन सहित मन ग्रह जीवे जीवि అదే కదా జీవితం ఇప్పుడు రేపు పొద్దున పక్కింటి వాళ్ళ అబ్బాయి మీ దగ్గరకు వస్తాడు అనుకోండి ఇదే ప్రశ్న అడిగాడు మిమ్మల్ని జీవితం అంటే ఏమిటి అంకుల్ అని అబ్బో చాలా ఉందంటే ఇక్కడ మూడు లైన్ల స్పేసే ఉంది ఎక్కువ చెప్పమాక మూడు లైన్లే చెప్పమన్నాడు ఏం చెప్తారో చెప్పండి జీవితం అంటే ఏంటి పెళ్లి చేసుకోవడం చదవటం ఉద్యోగం చేసుకోవడం పిల్లల్ని పెంచడం అదంతా వద్దు ఇక్కడ మూడు లైన్ లో స్పేసే ఉంది మా టీచర్ జీవితం అంటే పక్క అంకు నలుగురు అంకుల్స్ని అడిగి సమాధానం పట్టుకురమ్మనమని చెప్పింది పుట్టడం చావటం పుట్టడం ఎందుకు అది కాదు పుట్టడం చావటమే అయితే పుట్టడం పుట్టడం నేర్చుకోవడం నడవడం ఎట్టాకు సావాలి కదా ఇవన్నీ ఎందుకు ఎట్టాకు చచ్చేటానికి ఇవన్నీ ఎందుకండి అయ్యా పుట్టడానికి గిట్టడానికి ఉండేది మధ్యలో జీవితం మధ్యలో మనకు తెలుసా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి పుట్టుక మన చేతిలో ఉందా మరణం మన చేతిలో ఉందా ఏమి మన చేతిలో లేనప్పుడు మన చేతిలో ఏముంద ఆ పూ జీవితం ఎంత పూ కాలం చాలా స్వల్పం కదా ఏలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా తొందరగా కొన్ని స్లైడ్స్ బుకింగ్ చేస్తే ఇంకా బోల్డ్ ఉంది మనకు ఐదైదు ముంపు సమయం ఉంది కాబట్టి కొంచెం అర్థం కావాలి మీకు ఏమైనా వినాలనిపిస్తోందా బోర్ కొడుతుందా జీవితం యొక్క విలువ జీవితం యొక్క ప్రయోజనం జీవితంలో ఇతరులు జీవించి మనకు నేర్పించి మిగిల్చిపోయినటువంటి వివరాలు కొన్నింటి గురించి మనకు అవగాహన ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం పుట్టికినప్పుడు అమాయకంగా పుట్టాం మనం అందువల్ల నేర్చుకోవటానికే పుట్టామనే ఒక్క సత్యాన్ని గనక గ్రహిస్తే నేర్చుకోవటాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదని నేర్చుకోవటాన్ని ద్వేషించకూడదని నేర్చుకోవటాన్ని అభిమానించి నేర్చుకోవాలనేటువంటి ఒక సత్యం మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం మనం ఏం గమనించాలంటే జీవించటాన్ని ప్రేమించాలి ద్వేషించొద్దు తిడుతూ జీవించకు ఆనందంతో జీవించటానికి ప్రయత్నం చేయి తిట్టుకుంటూ దినం గడపకు తిట్టుకుంటూ దినం గడిపితే చాలా విషతుల్యంగా తయారవుతుంది అది అందుకని లవ్ టు లర్న్ నేర్చుకోవటాన్ని ప్రేమించండి అక్కడి నుంచి ఇంత దూరం మిమ్మల్ని ఈ ఐదు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఎందుకు పంపారండి నేర్చుకోవడం కోసమేగా ఏముంది ఎంతుందన్నది వేరే విషయం ఇప్పుడు తెలియని విషయాలా మీరేదో పిండి వంటల గురించి చెప్పారు సార్ అక్కడ మేము పిండి వంటలు ఏం చేస్తాం సార్ మా ఏదో అన్నము పప్పు చాడడం చట్నీ సాంబారు మజ్జిగ ఇంతే ఐదు ఐటమ్స్ ఆరు ఐటమ్స్ ఇంతే కదండి కరెక్టే ఊరికే ఇందాక నేను పార్సల్ సర్వీస్ గురించి నేను చెప్పానే అలా ఒక చిన్న ఇది చెప్తాడు చిన్నప్పటి సంగతి మనం చేస్తున్నాను పునా డెబ్బై రెండు ఏళ్లండి నేను బహుశా పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయస్సున్నప్పుడు మొదటిసారి స్వామివారి దర్శనానికి వచ్చానండి అప్పటి నుంచి దేవుని దయవత చాలా సార్లు వచ్చాను గత ఎనిమిది పదేళ్లుగా సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు తప్పనిసరిగా వస్తున్నాను అది వేరే విషయం ఎందుకు చెప్తున్నానో చెప్తాను నేను అప్పట్లో ఇచ్చినటువంటి పాయసం గాని చక్కెర పొంగలి గాని మన ఏది లడ్డు కాని పులిహోర కానీ దద్దోజనం కానీ దద్దోజనం ఏముందంటే పెరగనమే కదండి ఏమైంది పెద్ద పిండి వంట కాదని అవునా ఎంత బ్రహ్మాండంగా రుచిగా ఉండే అంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి అంటే ఇప్పుడు అవి లేదు అని నేను చెప్పినట్టే కదా మీకు బహుశా అనుభవంలోనే ఉంటుంది కదా రైట్ ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే వష ఏ భక్తుడో సంకల్పించి అవునా కోట్ల కొద్ది రూపాయలు మన అన్నదాన కార్యక్రమానికి ఇస్తున్నారు కదా అదేవిధంగా ఎవరో కోటి కనుక సమర్పించినట్ైతే ఓ చిన్న చిన్న చిట్టి లాంటిది చిట్టి అరిసెలు చేసి స్వామి ప్రసాదంగా ఇవ్వండి మీరు అర్థమవుతోందని చెప్పే పాయింట్ కష్టమా కష్టం కాదే చిట్టి అరిసెలు అది స్టార్ట్ అయింది అది ఇది మేము నొక్కాము నొక్కితే అది మొదలైంది అందుకని థ్యాంక్స్ ఏమన్నా కాస్త గాల్ లాంటి పదార్థాన్ని పంపించగలిగితే కరెంట్ ఉంటే ఏసీ ఆన్ కదా ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్లు లాంటి లేవు సంస్థ పెద్దదవుతున్నా కొద్దీ కుడి కన్ను చూసింది ఎడమ కన్ను చూడలేదు ఎడమ చేయి చేసింది కుడికాయ చెయ్యికి తెలియదు ఎడమకాలు ఒక దిక్కుపోతూ ఉంటే కుడికాయలు ఇంకో దిక్కుపోతూ ఉంటుంది మనిషి అత్తా పోతాడు పోలేండి వదిలిపెట్టండి మన సంబంధం లేదు అవునా ఏదో ఒకటిండరా వెనకాల నుంచి ఆ కిటికీది గ్లాసు అదేదో ఉంటుంది సైడ్ సైడ్ మూవ్ చేయాలి కిటికీ బాబు ఒక్క నిమిషం ఉండండి ఇది ఇలా ముందు ఆ తర్వాత దీన్ని ఇలా అనండి తెరవటం అంటారు అంతే అంతే మళ్ళీ ఏసీ ఆన్ అయినప్పుడు మళ్ళీ క్లోజ్ చేయండి అది పరాలేదండి అది పరాలేదు కొంచెం పర్వాలేదు ఎండ కూడా చాలు చాలు చాలా మళ్ళీ ఎత్తితే ఇదిగో ఈ కనబడదండి స్క్రీన్ కనపడదు నైనా అది ఉండని అది ఉంచండి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవునా సో లవ్ టు లర్న్ నేర్చుకోవటాన్ని ప్రేమించండి నేర్చుకోవటాన్ని ఎప్పుడు ద్వేషించవద్దు ఇప్పుడు మీ కొడుకులు ఇంజనీర్లు అయి మీ అమ్మాయిలు ఇంజనీర్లై డాక్టర్లై చదువుతూ ఉంటే మీరెంత ఆనందిస్తున్నారో వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో బహుశా మీ గనక ఇంకో పదేళ్ల సర్వీసో పదిహేను ఏళ్ల సర్వీసో గనకు ఉన్నట్లయితే అవునా మీరు కూడా కొన్ని విషయాలు ఎందుకు నేర్చుకోకూడదు నేర్చుకోవటానికి ప్రేమించే వ్యక్తే ప్రగతికి కారణమవుతాడు నేను ఒక చిన్న ఈక్వేషన్ ని తయారు చేశాను ఇది కొంచెం శ్రద్దగా వినండి అంటే ఇంతసేపు అశ్రద్దగా విన్నారని కాదు కాస్త కొంచెం L Life L is equal to T Mind T T Q P is equal to E अवसर उबल समीकरण लाइफ मेनेजेजू मैं मेनेजेजल क्यू डेवलप E पी इज इक्वल टूम चूद समय अन एपड़ प्रारंभम एप्ड मुद्दे మీరన్నట్టు ఈ ప్రపంచంలో ప్రవేశము పుట్టుక ఈ ప్రపంచం నుంచి నిర్గమనము చావు పుట్టుక చావు అనేటువంటి రెండు ప్రధాన దశలు మన జీవితంలో ఉంటాయి పుట్టుకకు ముందు నేనెవరినో ఎక్కడున్నానో నాకైతే తెలియదు చనిపోయిన తర్వాత నేనెవరినో ఎక్కడికి వెళ్తానో ఏమవుతానో మళ్లీ వస్తానో రానో ఎప్పుడొస్తానో ఎక్కడ ఏ ఇంట్లో పుడతానో నాకు తెలియదు అంటే అనంతమైన కాల వ్యవధిలో పుట్టుక అనేటువంటిది ఒక బిందువు మరణం మరో బిందువు ఈ రెండు బిందువుల మధ్య ఉన్న కాల వ్యవధి జీవితం పాయింట్ అర్థమైందండి ఇంగ్లీష్ లో చెప్పాలంటే బర్త్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం డెత్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం ది టైమ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ టైం కాన్స్టిట్యూట్స్ మై లైఫ్ మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఈ భూమిపై ना जीवे गुट प्रारंभ मरण तो मुझे अर्थाप आ्लाहस्य जीरो रू सबा मनोस्ट मिंदी पूज्यं ఈజ్ ఈక్వల్ అనేది ఒక బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్ అది ఒక సత్యాన్ని మనకు చెప్తుంది ఏమిటంటే ఒకవైపు సమీకరణానికి నువ్వేం చేస్తున్నావో రెండో వైపు సమీకరణానికి అదే చేస్తున్నట్టు లెక్క అంటే సమయాన్ని వృధా చేస్తే జీవితం వృధా అయినట్టు సమయాన్ని సద్వినియోగపరుస్తే జీవితం సద్వినియోగమైనట్టు సమయాన్ని చక్కగా నిర్వహిస్తే జీవితాన్ని చక్కగా నిర్వహించుకున్నట్టు సమయ పాలననే జీవిత పాలన ఇదండి జీవితం గురించి సరియైన అవగాహన ఉన్న వ్యక్తి సమయాన్ని వృధా పరచుకోడు అవకాశాన్ని వృధా రూపాయి మట్టి యాభై రూపాయలకుండగా మలిచే సామర్థ్యాన్ని సంతరించుకుంటాడు నీతో మాట్లాడటం వల్ల నీతో వ్యవహరించటం వల్ల నీతో పనిచేయటం వల్ల కలిగే లాభాలు ఇలా ఉండాలి అని చెప్పని ఇతరులకు అనిపించవలే ఇందాక చెప్పాను మన ఆలోచనలన్నీ ఇక్కడ ఉంటాయి ఈ డెబ్బై రెండు సంవత్సరాల డెబ్బై రెండు కిలోల బరువున్న శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి ఒకటిన్నర కిలో బరువున్న మెదడులోనే నా తెలివితేటలు నా సంస్కారము నా ఆలోచనలు అన్నీ ఉన్నాయి అవి ఎడేతిలో లేవు కుడి చేతిలో లేవు ఇది గనక కోమాలోకి వెళ్తే మిగిలిన డెబ్బై కేజీలు నిరుపయోగము ఓ కాలో చెయ్యో ఏదన్నా ఇబ్బంది గురైనా ఈ ఒకటిన్నర కిలో యాక్టివ్ గా ఉంటే శరీరము జీవితము ప్రాణము ఉంటాయి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా టీ ఈజ్ అంటే థింకింగ్ క్వశ్చనింగ్ ఇందాక చెప్పాను లీడ్స్ టు లర్నింగ్ హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండండి చేస్తున్న పనిని యాంత్రికంగా చేసుకుంటూ కాక దీనిలో మరేదైనా చేయగలమా क्त प्रयोग चेयलमा कलो दी उपयोगपड़ा पन लाभ आलिएज इवल टू अं प्रोग्रेस इज ईक्वल निजा की हास्ट हास्टी होंट जगे कार्यक्रम भोजन कार्यक्रम इन देश जन कार्यक्रम भोजन कार्यक्रम తిరుపతిలో అద్భుతమైనటువంటి ప్రయోగం జరిగిన కారణం చేత ఇతరత్రా పెద్ద పెద్ద దేవాలయాలు ఎప్పుడు పూనుకుని మొదలు నాకు తెలియదు మొదలెట్టే అవకాశాలున్నాయి అంటే నేను ఎందుకు చెబుతున్నాను ఒక్కచోట విజయవంతమైనటువంటి ప్రయోగం మరోచోట అలా చేద్దాం మరోచోట అలా చేద్దామని అంతకుముందు మీకు తెలుసు పాత రోజుల్లో కొందరు ధర్మసత్రాలని చెప్పి నిర్వహించేవాళ్లు ధర్మసాలలో భోజనం పెట్టేవాళ్లు సరే ఇప్పుడు అక్కడ మరి పరిస్థితులు మారుతూ ఉన్నాయి వాటి గురించి నేను చెప్పడం లేదు దేవాలయం పూనుకుని ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలుసు అదే ప్రోగ్రెస్ ఇజ్క్వల్ టు పర్సెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని నేను ఇందాక చెప్పిన ఈ క్రియేషన్ ఏమిటంటే ఎల్ ఇజిక్వల్ టు టీక్ అంటే లైఫ్ ఇస్ ఈవల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పని అర్థం జీవితం యొక్క ప్రయోజనం ఎందుకయ్యా అంటే పుట్టడం చేతిలో లేదు చావు చేతిలో లేదు జీవించడం చేతిలో లేదు జరుగుతా జరగని అని నిర్లిప్త భావంతో కాకుండా ఇప్పుడు వచ్చిందండి నేను తలుపులు తీసినవిసేస్తారా కిటికీలు బాబు నేను అక్కడ కిటికీ తీశారు చూడండి ఏ ఏ తలుపులైతే తీశారో ఆ కిటికీ తలుపులు వేసేయండి మన కేసీ వచ్చేసింది కదా ఎల్ఈక్వల్ టు ఈ అని సంక్షిప్త స్వరూపంలో దాని గనక గుర్తుంచుకుంటే జీవితం అంటే ఏమిటి అంటే సాధించిన అభివృద్ది అభివృద్ది సాధించలేకపోతే జీవితం వృధా చేసుకున్నట్లు లెక్క ఉదాహరణకు రెండు గంటలకు నన్ను ప్రారంభించమన్నారు ప్రారంభించాను ఐదు ఐదు పదికో ఐదు పావుకో మీ ఓపికను బట్టి దాన్ని బట్టి నేను నా ఉపన్యాసం ముగిసిందంటాను రెండు గంటలకు మీకున్నటువంటి ఆలోచన అవగాహన స్థాయి కన్నా ఐదు పావుకు నేను ముగిసినప్పుడు అది కనుక ఒక మెట్టు ఎక్కువైతే ఈ మూడు గంటలు మీ జీవితంలో వృధా కాలేదు సద్వినియోగమైనట్టు లెక్క అలా కాకుండా రెండు గంటలకే చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాం సార్ మీ ఉపన్యాసం విన్న తర్వాత మాకు తలనొప్పి వచ్చింది కడుపు నొప్పు వికారం కలుగుతోంది అందుకంటే మీ మూడు గంటలు మీ జీవితంలో వృధా లెక్క ఇది సమీక్ష అని చెప్పని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఈ సమీక్ష చేసుకుని పడుకోండి రేపు విల్ బి టుమారో విల్ బి బెటర్ దాన్ ఎస్టర్డే భవిష్యత్తులో పైమెట్టు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి సమీక్షించుకోండి ఈ రోజు ఏం జరిగింది నేనేమైనా పొరపాటు చేశానా ఇతరులు వేలెత్తి పెట్టి చూపించే పని చేశానా లేక నా ఆత్మ సంస్కారానికి సంబంధించినంత మటుకు నాకు తృప్తిగా ఉండేటట్టు నేను పని లేదా అది ఇంట్లో వ్యవహరించడం కావచ్చు ఉద్యోగ ధర్మం కావచ్చు సమాజ ధర్మం కావచ్చు ఏదైనా సరే హ్యావ్ ఎన్ మై డ్యూటీ నా పని నేను చక్కగా చేశాను తృప్తిగా గుండె మీద చేసుకుని నేను పొరపాటు సరే రేపు పొరపాటు చేయను అది సంస్కారం నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆలోచన అంతా కూడా నేర్చుకోవటానికి నేర్చుకోవటం అంతా కూడా ఆలోచించటానికి చేసే ప్రతి ప్రయత్నము టైమెట్టుకు తీసుకు ఉండాలి ఏం అండ్ షూట్ ఆర్ షూట్ అండ్ ఏం అని రెండు ప్రశ్నలండి గురి చూసి బాణం వదులుతావా బాణం వదలాక కొంచెం పక్కకి కొద్దిగా పైకి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తావాణం వదలటానికి ముందే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి తప్ప వదిలిన తర్వాత బాణానికి పాఠం తెలిపే అవకాశం లేదు నువ్వు ఈ సత్యాన్ని గనక మనం గుర్తుంచుకున్నట్టయితే ఈ సత్యాన్ని గనక మనం గుర్తుంచుకున్నట్టయితే ఆలోచించి మాట్లాడాలా మాట్లాడాక ఆలోచించాలా మనం ఎన్నిసార్లు ఈ పని చేస్తున్నాము నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మనం తెలీదు ఎందుకు తెలీదు వేరే వాళ్ళతో ఆలోచించి మాట్లాడే ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాం మనం చేస్తున్నాము ఆ పని మనం చేయటం లేదు ముఖ్యంగా మన ఇంటి వాళ్లతో మనం వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మనం అనాలోచితంగా మాట్లాడటం అలవాటైపోయింది మనకి అమ్మతోనూ నాన్నతోనూ చిన్న పిల్లలతోనూ పోని పెద్దవాళ్ళు అయినా కూడా నాన్న జాగ్రత్తగా వెళ్ళరా వాళ్ళు ఏదో తుమ్మారు వెనక్కు వచ్చి కూర్చుని వెళ్ళరా ఇంతేగా మనం చెప్పేది ఏమయా ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నారా ఏమా ఉన్నారేడు ఉన్నా వాళ్లే ఉన్నారు అందుకే చెప్తున్నాను నేను ఎందుకంటే ఇతరులకు చెప్పడం తేలిక మనం ఆచరించటం కష్టం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ముఖ్యమంటే సిజ్ ఈక్వల్ టు ఆర్ అంటే కమ్యూనికేషన్స్ ఈక్వల్ టు రిలేషన్షిప్స్ అంటే కమ్యూనికేషన్ వల్ల యూ క్యాన్ బిగిన్ బెటర్ బ్యూటిఫై బిల్డ్ ఆర్ బ్రేక్ రిలేషన్షిప్స్ అని చెప్పి ఇంగ్లీష్ లో చెప్తారు అంటే అర్థమేమిటి अपरचित परचयानी कल कल पर स्नेेम गो मरुक दारच्चुद्व चक्ने अंदम ना दाने रूपंदेटा उन्न स्ने मरचिपोईलाटल दुकान गोड़वल वैषम्या वैरुद्या विरोध भाव तो श्रुलव अच्छते ఎందుకన్నారు మాట మంత్రం ఎందుకయింది మామూలుగా మంత్రం అంటే మంత్రం వేస్తా నీ మనసులో ఉన్నది కాకుండా నేను అనుకున్నట్టు నువ్వు ఆలోచించవాలి అని చెప్పి నేను మార్చినట్టు కదా మరి చక్కని మాట మాట్లాడితే వర్షాలు అయిపోతున్నావే నువ్వు మాట బాగలేకపోతే నువ్వు మంచివాడు కూడా నువ్వు నాకు విపరీతంగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావే ఆలోచించి ఎందుకు మాట్లాడటం లేదు మనం మాట యొక్క ప్రభావాన్ని ఎందుకు గ్రహించటం లేదు మాటని ఎందుకు జాగ్రత్తగా వాడుకోవటం లేదు మాటకు ఎందుకు అపచారం కలిగిస్తున్నాం మనం ఇవన్నీ మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్నలు అంటే మనిషిని మనం ప్రోత్సహించవచ్చు నిరుత్సాహపరచవచ్చు స్పూర్తినింపవచ్చు కోపాన్ని తెప్పించవచ్చు మనిషి చేత పని చేయించవచ్చు మాన్పించవచ్చు అతనికి అపకారం చేయవచ్చు ఉపకారం చేయవచ్చు ఉదాహరణకు ఆయన సార్ నేను ఐపీఎస్ ఆఫీసర్ అవుదామనుకుంటున్నాను అని అన్నాడనుకోండి తప్పకుండా కష్టపడి పని చేయి అవుతావు నువ్వు అని చెప్తే అలా ఉంటుంది నువ్వు ఏమనలేమన్నానండి నేనేమనలేదండి నేనేమనలేదండి మీకు అర్థమైందా అంటే మా చూపుతోనే చేయవచ్చు ఆయన ఎవరు అంటారు చూపుతో చంపేస్తా అంటాడు చూడండి ఫోన్ రెండు సార్ ఎవరైతే అందరు మనాళ్లే నేను అనేది ఏంటో ఒకరిని తొడగొడతా అంటాడు ఒకరిని చూపు అంటాడు ఒకరిని ఇంకోటి అంటాడు ఒకరిని మీ సమ్మెలేస్తా అంటాడు ఏదో క్వశ్చన్ అది కాదు నేను ఇక్కడ అసలు ఆ మాట చూపు అంటే అపరిచితుల్లో సైతం ప్రోత్సాహాన్ని నింపవచ్చు లేదు స్నేహితులను సైతం నిరుత్సాహపరిచేటువంటి సామర్థ్యం నీ పదానికి నీ మాటలకు ఉందనేటువంటి జాగ్రత్త మనకు ఉండాలి అందుకని ఆలోచించి మాట్లాడటాన్ని మనం అలవాటు చేసుకోవాలి మాట్లాడేసిన తర్వాత సారీ అండి మీరేమనుకో మాకు ఎందుకో నోట్ చేయాలండి సారీ సరే సార్ ఫోన్లేండి సార్ అంటాడు కదా ఈ జీవితంలో క్షమించండి నన్ను అర్థమైందా రిజిస్టర్ అయిపోయిందిగా ఇప్పుడు నమ్మంటే ముంచేస్తాడు అని అన్నా ఇంత ఇలా సారీ మీ గురించి కాస్త రహాని గురించి అన్నాను మర్చిపోయినా నిద్ర వస్తారు ఆ తర్వాత వీలుంటే రేపు పొద్దురు నన్ను ఎలా ఇన్సల్ట్ చేయాలో రాత్రంతా ఆలోచిస్తారు లిజనింగ్ లీడ్స్ టు స్పీకింగ్ స్పీకింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ థింకింగ్ అండి ఎవరు బాగా వినగలరో వాళ్ళు బాగా మాట్లాడగలరు ఆలోచించగలరు ఎవరైతే వినటంలో అజాగ్రత్త నిర్లక్ష్యము ఉంటుందో వాళ్ల మాటల్లో కూడా ఆ నిర్లక్ష్యం చోటు చేసుకుంటుంది దేవుడు అందుకనే మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు రెండింతలు విను ఆలోచించి మాట్లాడు లెవెల్ ఇది పైకి పెట్టాడండి ఇది కిందకు పెట్టాడండి నోరు ఇక్కడ పెడితే కొంపలు అంటుకుండేవా ఆ చెవులు ఒకటి ఒకటి పెట్టవచ్చుగా మీకు అర్థమవుతుంది చెప్పేది చెవులు ఇక్కడ పెట్టాడు మెదడుకు దగ్గరగా కళ్లకు దగ్గరగా నోరు కిందకు పెట్టాడు ఒకే నోరు ఆ ఒక్క నోరుకి రెండు పనులున్నాయి తింటాం ఓటీ ను మాట్లాడటం ఓటీ నున్ను చెవులకు వచ్చిందా వస్తున్నాం చెవులకు ఒకే ఒక్క పని రెండు పనులు లేవండి మీరేమన్నా ఇందులో కాసేపు పాలో లేకపోతే ఏమైనా తేనెమైనా పోసుకుంటారా నూనె పోసుకోవటం వల్ల ఆహారంగా స్వామి అది ఆ లోపలేమన్నా ఉంటే మెత్తనై డాక్టర్ గారికి తీసేయడానికి దగ్గర పడాలని లేకపోతే ఆపరేషన్ అవుతుంది ఏంటి ఆపరేషన్ అర్థం చేసుకోవాలి రెండు చెవులకు ఒకే పని ఒక్క నోటికి రెండు పనులు కళ్లకు కనురెప్పలు ఇచ్చాడు భగవంతుడు చూడకటం ఇష్టం లేకపోతే కళ్లు మూసుకోవచ్చు చెవులకు చెవిరెప్పలు ఇవ్వాల చచ్చినట్టు విను వినదగును ఎవ్వరు చెప్పిన బ్రేక్ టీకెళ్ళి వద్దాం పదక్ష